స్తోత్రం ప్రభావ పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్ కలుగుతుంది మహిమ స్వరూపకు దేవ కృపమైడా నీకు వర్ణాలు ఇస్తాయా నీకు నీకే కృతజ్ఞతాస్తిత్తులు అర్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ నీకే కలుగును గాకహలుయ్య నా దేవ నా ప్రభావ ఈ దినవంతా మీ సాయం చిత్రం నడిపించి మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రించినారనైనా మమ్మల్ని ఎంతగానో బలపరిచినావు తండ్రి నీకు వన్నాలేసాయి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అందరికి అనుగరించేందుకే నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞత ఆసక్తులు అర్పించుకోవడం ఆయన గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాలశ్ ఓ ప్రభన తండ్రి ఆత్మతోను సత్యంతో ప్రభ మా పూర్ణ హృదయంతో మా పూర్ణాత్మతో పూర్ణ బలంతో శక్తితో ప్రభని స్థుతించే పెడలగా మమ్మల్ని తయారు చేయండి ఓ ప్రభామం సంపూరితలో మీకు సంపృత సరళత పరిశుధతో మేము కలిగి మేము ఉండాలని సహాయపడిన మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం దయచే ప్రాదిష్టమైన పాఠాలను మేము పొందిన వాక్యం ద్వారా మాట్లాడండి మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి రానిపెట్టి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభాక అరదంతట్లో మీరే ఆధిపత్యించి నడిపించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టనాం తండ్రి ఆమె ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేరేపణ అంటే ఎవరన్నా పాట పాడండి బ్రదర్ ఎవరికైనా ప్రేరేపణ అంటే ఒక పాట పాడండి చూచుచున్న దేవుడవు నీవేస చూడముచ్చటాయనే సుకుమార సుమములైనా నేత్రలంకృతము చూచుచున్న దేవుడవు నీవేస్తయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైనా నీ నేత్రాలంకృతమే పచ్చ తాపము కలుగునే దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో పచ్చ తాపము కలుగునే దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకోనని నన్ను చేరదీసి నా కృపా సాగరం కు నోచుకోనని నన్ను చేరదీసిన కృపా సాగర చూచుచున్న దేవుడవుని వేయసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైనా నీ నేత్రాలం కృతము చూచుచున్న దేవుడవుని వేయసయ్యా చూడముచ్చటాయని సుకుమార సుమములైనా నేత్రాలం కృతము అగ్ని జ్వాలమయమేని చూపులవలయాలు తప్పించు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా అగ్ని జ్వాలమయమే నీచూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా అగ్ని వంటి శోధనలను తప్పించి తి వేదయా సాగర అగ్ని వంటి శోధనలను తప్పించి తిదయా సాగర చూచుచున్న దేవుడవు నీ వేసయ్య చూడముచ్చట సుకుమార శృమములైన మీ నేత్రాలం కృతము చూచూ చూడవు నీ వేసయ చూడముచ్చటములైనా నేత్రము తల్లెలు థ్యాంక్ యూ పరిశుద్ధరా బ్రదర్ రైస్తులాడు రైస్తులాడు బ్రదర్ థ్యాంక్ మనం వాక్యం ధ్యానించే ముందు ఒక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ ప్రేమ గల దేవ చే తండ్రి ఏసయా నీకు వంద నాలుగు ప్రవ్వ సర్వలోక సృష్టికర్త సర్వోన్నత మహోన్నత ఆయన నిన్న నిడికరీతన మా ప్రియ పర్లోక తండ్రి నీకే వేలాది వందనాలు ప్రభావ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడిన క్షణం వరకు మమ్మల్ని సచీవు లెక్కలో ఉంచినందుకే మీ కోట్ల అధికృత అస్తుతులు స్తోత్రాలు తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావంలో ఏ వైగంలో మీకే చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇక నేను ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ నేను మీ జీవమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ తండ్రి మా యొక్క జీవితాలను సరిచేయండి ప్రభావ ఏ రీతిగా మేము ముందుకు సాగలో మాకు బోధించమని నేను మీరే మా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ క్రీస్తు పరిషత్ నమ్మని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజ్లా ఈరోజు ఒక అంశం గురించి మనం ధ్యానిద్దాము అంశం ఏంటంటే సాక్ష్యం అనమాట మన క్రైస్తవుల్లో సాక్ష్యం ఎంతో చాలా శక్తివంతమైనది ఎంతో ప్రాముఖ్యమైనది సాక్ష్యం అనేది ఎందుకంటే సాక్ష్యం ఎందుకు చెప్తారు క్రైస్తవులు అంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో ఏం కార్యాలు చేశాడు అనేది రుజువుగా ఈ సాక్ష్యం చెప్తారు సాక్ష్యం అనేది ప్రతిదానికి ఇంపార్టెంటే కదా ఒక క్రైమ్ జరిగినా సాక్ష్యం కావాలా ఇంకా ఏదన్నా సరే ఒక ప్రాపర్టీ అమ్మినా ఒక లోన్ తీసుకున్నా ఏ దానికైనా కానీ ఒక సాక్ష్యం కావాల ఒక సాక్షి ఉండాల ఉన్నప్పుడే అది వ్యాలిడ్ అన్నట్టు కాకపోతే వ్యాలిడ్ కాదు అన్నట్టు కాబట్టి ఈ సాక్ష్యం అనేది క్రైస్తవుల్లో కూడా ఎంతో ఇంపార్టెంట్ ఈ సాక్ష్యం వాళ్ళు ఎందుకు చెప్తారు క్రైస్తవులు అంటే ప్రభు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం చేశాడు ప్రభు వాళ్ళ జీవితంలో ఏం నెరవేర్చాడు వాళ్ళని ఎట్లా మార్చాడు ఇవన్నీ ప్రభువు చెప్తాడన్నమాట వాళ్ళు సాక్ష్యం రూపకంగా పంచుకుంటుంటారు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉంటారు దేవుడు నని అనారోగ్యం నుంచి కాపాడడను ఈ యొక్క ఇబ్బంది నుంచి లేవనెత్తాడను లేకపోతే నన్ను రక్షించాడను ఇట్లా రకరకాలుగా దేవునికి సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పేసి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉంటారు కృతజ్ఞతాస్థుతులు చెప్పుకుంటా ఉంటారు కదా ఈ యొక్క సాక్ష్యము ఎన్నో రకాలుగా ఈరోజు చెప్తా ఉంటారు జనాలు కానీ అపోస్తులైన పౌలు చెప్పిన రీతిగా ఈరోజు మనం చెప్తున్నామా లేదా అటువంటి సాక్ష్యం మనం కలిగి లేదా అటువంటి రీ ఆ యొక్క సాక్ష్యమును బట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా లేదా పౌరు చేసిండు ఆ విధంగా కానీ మనము ఈరోజు ఆ రీతిగా చేస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలా ఏంటి అంటే ఈ వాక్యాలన్నీ కూడా మన యొక్క బాధ్యతను గుర్తు ఎవరి మీద నిందమోపడానికి కాదు ఎవరిని ఏదో అనడానికి కాదు ఈ దేవుని వాక్యం ఉన్నది మన జీవితాలని సరిచేయడానికి ఇంకా మనం దానికి దగ్గరగా ఎట్లా వెళ్ళాలా ఇంకా ఆయన దగ్గరికి ఎలా ఆయన ఆయన సన్నిధికి ఎట్లా వెళ్ళాలనేది అది అనునిత్యం మనకి బోధించేదనమాట ఈ వాక్యం కాబట్టి ఈ వాక్యం మన జీవితాన్ని సరిచేస్తుందే తప్ప ఎవరిని బ్లేమ్ చేయదు ఎవరిని నిందించదు కాబట్టి మనమేంది ఈ వాక్యం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న అంశము అపోస్తులైన పౌలు రెండో తెసలోని రాసిన రెండో రెండో పత్రిక ఈ తెసలోనికైలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఈ తెసలోనిక సంఘం గురించి ఏమని చెప్తున్నాడంటే సహోదరులరా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు బద్దులమై ఉన్నాము సో చూడండి ఆయన ఏమని చెప్తున్నాడంటే మన వాళ్ళకి తెసలోనిక్ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే లెటర్ ఆ పత్రికను ఏమని రాస్తున్నాడంటే మేమెల్లప్పుడు అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే పౌలు ఉన్నడు సిల్వాన్ ఉన్నడు తిమోతి ఉన్నారు ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఆ కెసలోనిక సంఘానికి రాస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము మేము మీ గురించి ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మేము ఎప్పుడు దేవునికి మిమ్మల్ని బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఎందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు అంతగా వీళ్ళు ఏం చేశారు అంతగా ఏం సాధించరు ఎందుకు దేవుని నా రీతిగా వీళ్ళు కృతజ్ఞ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారంటే తర్వాత చూడండి ఇది యుక్తమే ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది చూడండి వాళ్ళు ఎందుకు దేవునికి ఆ రీతిగా కృతజ్ఞతాస్థితులు చెప్తున్నారంటే వాళ్ళలో ఏముందంట వాళ్ళ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందిందంట వీళ్ళు బోధించింది వీళ్ళే మన పౌలు వీళ్ళు ఉన్నారు కదా సిల్వాను త్రిమూతి వీళ్ళు ముగ్గురు వాళ్ళకు బోధించరు బోధించి వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఎట్లా తయారైనారంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది వాళ్ళు డే బై డే డే బై డే డే బై డే రోజు రోజు వాళ్ళు ఇంకా అభివృద్ధి పొందుకుంటున్నారు ఇంకా డెవలప్ అవుతున్నారు మీ అందరిలో ప్రతి వార్డులో ఎదుటి వాణి ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది ప్రతి ఒక్కడు అక్కడ చూడండి ప్రతి వార్డును అని రాసింది అంటే ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా మీ అందరిలో ప్రతి వాళ్ళ పక్కన వాళ్ళ పట్ల ప్రేమను చూ వాళ్ళు ప్రేమ చూపించుకుంటున్నారంట వాళ్ళ ప్రేమ విస్తరించి విస్తరిస్తుంది అనమాట అంటే వాళ్ళు దేవుల్లో ఎంతో బలపడతా ఉన్నారు దేవుని క్రియలు వాళ్ళు ఎంతగానో చేస్తా ఉన్నారు ఎంతగానో వాళ్ళ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతా ఉంది కాబట్టి వాళ్ళు దేవుడికి ఏం చెప్తున్నారు మేము ఎల్లప్పుడూ దేవునికి మీ పట్ల మీ మీ మిమ్మును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్ చెల్లిస్తా ఉన్నామని చెప్తున్నారు తర్వాత చూడండి నాలుగవ వచనంలో అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ ముందు అతిశయపడుచున్నాము చూడండి ఎంత మా ఎంత చక్కని మాట ఆయన చెప్తున్నాడంటే మీ హింసలన్నిటిలోనూ వాళ్ళకి హింసలు వచ్చినాయి వాళ్ళ హింసల్లో కూడా మీరు సహించుచున్న శ్రమలలోను వాళ్ళకు శ్రమలు వచ్చినాయి వాళ్ళ శ్రమలు సహిస్తా ఉన్నారు మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి వాళ్ళకు మంచి ఓర్పు ఉందంట విశ్వాసం ఉందంట మేము దేవుని సంఘములలో మీ ఎందు వాళ్ళు వేరే వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు వీళ్ళని చూపించి వాళ్ళు వీళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ ఒక మాదిరిగా వీళ్ళని చూపిస్తామని వాళ్ళు ఆనందపడుతున్నారు అతిశయపడుతున్నారు కాబట్టి ఈ రెండు లైన్లు మనం బాగా అర్థం చేసుకుంటే ఇటువంటి సాక్ష్యము మనం ఈ రోజు ఇవ్వగలమా ఎవరి గురించి అయినా మన మన మనం మనం సేవ చేస్తా ఉంటాం కదా మనం మనం సహవాసం కలిగున్నాము మనము ఒక సహవాసం కలుగున్నాము మనము ఒక సేవ చేస్తా ఉన్నాం కదా మనము ఈ రోజు సంఘాల్లో అయినా మన దగ్గరనే కాదు బయట కూడా బయట సంఘాల్లో కానీ ఎవరైనా సరే ఈ రీతిగా వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలరా వాళ్ళ సంఘస్థల గురించి ఎవ్వరు ఇయ్యలేరు ఈ రీతిగా సాక్ష్యం ఏవో వస్తారు నమ్మకార్థంగా వస్తారు పోతారు తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదు ఏదన్నా శ్రమ వస్తే మళ్ళీ అది ఇది అని ఉంటారు మళ్ళీ శ్రమ వస్తే దూరం అయిపోయే మనుషులు ఉన్నారు కాబట్టి ఈ రీతిగా ఎవరు కూడా సాక్ష్యం ఈరోజు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు శ్రమలు హింసలు ఓర్పు విశ్వాసం కలిగి ఉన్నారు ఈరోజు ఎవరికి ఉంది అంత ఈ రోజు ఎవరికి అంత విశ్వాసము హింసలు ఎవరు హింసలు ఎవరు హింసలు పడుతున్నారు ఈరోజు ఎవరు సహిస్తున్నారు శ్రమలు ఎవరు శ్రమలు పడుతున్నారు అందరూ లగ్జరీస్ లైఫే కోలుకుంటున్నారు దేవుని దగ్గరికి వస్తుంది కూడా లగ్జరీస్ లైఫ్ కోసమే వస్తున్నారు కానీ ఆయన అంటాడు మాట నా సి నన్ను వెంబడించి వాడు నా సిను ఎత్తుకొని మోయే నన్ను తన్ను ఉపేక్షించుకొని నా సిల్వను ఎత్తుకొని మోయేవాళ్ళని అంటాడు అంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవాలా ఆయన పొందిన సిల్వను మోయటం అంటే ఆయన ఆయన ఏదైతే భారం కలిగి ఆ భారం కూడా మనం కలిగి ఉండాలా ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు కానీ ఈరోజు ఎవరైనా ఆ రీతిగా ఉన్నారా ఎవరైనా మన గురించి మనమైనా ఈ రీతిగా సాక్ష్యం ఇచ్చుకోగలమా వాళ్ళు హింసలు ఎందుకు పొందుకుంటున్నారు శ్రమలు ఎందుకు పొందుకుంటున్నారు వాళ్ళ సేవ వాళ్ళ సేవా విధానంలో పోతున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొరుగా సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చినాయి హింసలు వచ్చినాయి వాళ్ళు అవన్నీ వాళ్ళు ఓర్చుకున్నారు అవన్నీ విశ్వాసంలో బలపడుతుంటారు దాన్ని పౌలు చెప్తున్నాడు వాళ్ళ వాళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్తున్నాడు అట్లీస్ట్ రోజు మన వాళ్ళ వాళ్ళ సంఘం గురించి అయినా సాక్ష్యం ఇస్తున్నాడు మనం అట్లీస్ట్ మన గురించైనా మనం దేవునికి ఈ రీతిగా సాక్ష్యం ఇచ్చుకోగలమా మనలో అంత సహనం ఉందా మనలో అంత హింసలు హింసలు మనం అంత పొందుకుంటున్నామా దేవుని వాక్యాన్ని ప్రచురించేటప్పుడు మనం ఇటువంటి హింసలను మనం పొందుకుంటున్నామా అంత ఓర్పు మనలో ఉందా అంత విశ్వాసం మనలో ఉందా అనేది మనం పరీక్షించుకోవాలా కాబట్టి మన సాక్ష్యము ఎప్పుడు ప్రభు నాకు ఇచ్చిండు ప్రభు నాకు ఇచ్చిండు అనేది కాకుండా నేనేమిస్తున్నాను తిరిగి ప్రభుకి సహజంగా ఈరోజు చెప్పేది ఏంది సాక్ష్యం అంటే వాళ్ళ జీతంలో ఏదో మేలు జరిగితేనో వాళ్ళ జీతంలో ఏదో దేవుడు గొప్ప కార్యం చేస్తేనో చెప్పుకుంటారు కానీ ఈ రీతిగా నేను ప్రభు కొరకు ఇట్లా చేస్తున్నా ఈ రీతిగా ప్రభు కోసం నేను ఇట్లా ఇవ్వాలనుకుంటున్నా ఈ రీతిగా నా ప్రవర్తన మార్చుకున్నా ఈ రీతిగా ప్రభు కోసం నేను ఇదిగా సమలు సహించినా అని మనం చెప్పుకోగలమా ఆ స్టేజ్కి మనం ఎదగాల ఇవన్నీ ఎప్పుడు మనం చెప్పుకోగలమంటే మనం కూడా సేవా విధానంలో వెళ్ళినప్పుడే ఈ రోజు సంఘాల్లో ఇటువంటి సాక్ష్యం ఎక్కడా లేదు ఎందుకు కంఫర్ట్ గా వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు ఎవరికి భారం లేదు ఎందుకు ఎప్పుడు శ్రమలు ఎప్పుడు హింసలు ఆయన నామం నిమిత్తం మనం వెళ్ళినప్పుడే శ్రమలు వస్తాయి కాబట్టి అవన్నీ మనం భరించాలి అప్పుడే మన విశ్వాసం బలపడుతుంది కానీ ఈరోజు మనము చెప్పుకుంటున్నామే కానీ చెయ్యట్లేదు మనం చెయ్యాలా రైతుగా ఈ ఇటువంటి ఇటువంటి ఈ రీతిగా కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుత చెప్పాల దేవా విధానంలో పోవాలంటే బయట జనాలు ఎట్లున్నారంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళాను నేను రీసెంట్ గా వెళ్తే ఆ మనిషికి వాళ్ళ ఆయన చిన్న పని ఏదో చేసుకునేటవాడు ఆయన ఆ పని చేసుకుంటే ఈయన ధనవంతుడేం కాదు పేదవాడే కాకపోతే ప్రభు నమ్మండి వాళ్ళ ఓనరు బాగరిచి రిచ్ పర్సన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ల్యాండ్స్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి బాగా రిచ్ పర్సన్ బాగా ధని కూడా అయితే ఒక రోజు వచ్చి ఈ దగ్గర అడిగిండంట అంటే వాళ్ళు ఎవ్రీ ప్రతి సంవత్సరం వాళ్ళు బలు ఇస్తా ఉంటారు ఇట్లా పొటేళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు దావత్ చేసుకుంటా ఉంటారు ఆ దావత్ చేసుకునేటప్పుడు ఆయన అడిగిండంట వీళ్ళు తినలేదంట వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తే వీళ్ళు మటన్ ఇస్తే తినలేదు తినకపోతే ఆయన అడిగిండంట వాళ్ళ ఓనరు ఏమిచ్చిండి మీ ప్రభువు నీకు ఎందుకు తింటలేవు నువ్వు అని అడిగిండంట ఆయన ఏదో నసిగిండంట ఏదేదో చెప్పిండంట ఆయన ఏం చెప్పిండో ఆయనకు కూడా తెలియదు అంటే ఆయన నాకు కూడా చెప్పట్లేదు నువ్వేం చెప్పినావు మరి ఆడ ఆయన అడిగినప్పుడు ఆయన నువ్వేం చెప్పినావంటే ఆయన సమాధానం చెప్పలేదు నాకు కూడా చెప్పలేదు సమాధానం మరి ఏం చెప్పినావు తువేం చెప్పినావు ఆయనకి సమాధానం అంటే ఆ ప్రభు ఉన్నాడు అన్ని చూసుకుంటాడు ఆయన ఇట్లా ఇట్లే చెబుతున్నాడు కానీ ప్రాపర్ గా ఆయన సమాధానం చెప్పలేదు మళ్ళీ ఆయన బార్తీసం తీసుకుని ముప్పై ఏళ్ళు అయింది సంఘానికి పోతా ఉంటాడు చేర్చకి పోతా ఉంటాడు మళ్ళీ ఆయన ఎగ్జాక్ట్ గా ఒక్క సమాధానం ఇచ్చి ఉంటే ఆ రోజు ఆయన దేవునికి ఎంతో మహిమది ఇచ్చినాడు ఇంటాడు ఏమని చెప్పాలా సార్ ఈ లోకంలో ధనవంతులు కావచ్చు మీరు ఈ రోజు మీరు ఈ లోకంలో ధనవంతులు కావచ్చు కానీ నేను కూడా ధనవంతున్నాయి సార్ ఎక్కడంటే నా ప్రభు దగ్గర నేను పోతే ఖచ్చితంగా నా పరలోకంలోకి పోతాను నేను నా ప్రభు నాకు ఆ గ్యారెంటీ ఇచ్చిండు నేను ఖచ్చితంగా దేవుకంలోకి పోను నేను ఖచ్చితంగా ప్రభు దగ్గరికే పోతాను పరలోకమే పోతాను నేను అందుకే ఆయన నమ్ముకున్నాను నా పాపాల క్షమాపణ ఆయన ఇచ్చిండు కాబట్టి నాకు ఏ దిగులు లేదు సార్ నాకు ఈ లోకం ఉంటే అంతా పోతే అంతా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు నేను తక్కున నేను నాకు ఏమైనా సరే నేనైతే సేఫ్ గా ఉంటాను పోయి నాకు ఏ బాధ ఒక్క మాట చెప్పుంటే అట్లీస్ట్ ఆయన ఆలోచించేటోడు ఆయన ఓనర్ అరే ఇంత నమ్మకం ఉంది నీ దగ్గర ఈరోజు ఆ నాకు ఉందా అని నన్ను ఆలోచించుకునేటోడు అట్లీస్ట్ ఏంది అని అంతా గట్టిగా చెప్పిండు మరి నిజంగా అట్లా జరుగుతుందా అని చెప్పి తెలుసుకోవడానికన్నా ట్రై చేసేవాడు కానీ ఆయన చెప్పలే మరి ఆయన ముప్పై నుంచి బాప్తిసం తీసుకుని బాప్తిసం ఎందుకు తీసుకున్నాడో తెలియదు మరి ఎందుకు చర్చీలో పోయి ఆ పాస్టర్లు ఏం చెప్పిండ్రో తెలియదు ఈ రీతిగా క్రైస్తవులు ఉంటే ఎటు ఎట్లా వస్తుంది ఇటువంటి సాక్ష్యం మనకి ఎట్లా మనం ఈ రీతిగా కృతజ్ఞతాస్థుతులు దేవుని చెప్పగలం అక్రమైన బోధ లేదు ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఎక్కడా కూడా సక్రమమైన బోధ లేదు ప్రభు నాకు పరలోకం ఇస్తాడని ఒక మాట ఆయన చెప్పేసి ఉండుంటే ఆ ఓనర్ కూడా ఆలోచించేవాడు కానీ ఆయన చెప్పలేదు ఆ ఓనర్ కూడా వీళ్ళంతె అన్నట్టు వెళ్ళిపోయింటాడు కానీ ఒక మంచి ఛాన్స్ వచ్చింది ఆయనకు చెప్పే అవకాశం కానీ చెప్పలేకపోయినాడు అట్లీస్ట్ సువార్త ప్రకటించలేకపోయినాడు ఇదే ప్రతి ఒక్కరి పరిస్థితి వీళ్ళని గురించి ఏం సాక్ష్యం ఇస్తారు ప్రతి ఎవరైనా సరే ఈ రీతిగా ఉంటే ఎవరు సాక్ష్యం ఇవ్వగలుగుతారు వీళ్ళ గురించి అట్లీస్ట్ ఈరోజు మనం ఆ స్టేజ్ లో సాక్ష్యం ఇవ్వాలని వాళ్ళ మన మనం మన సహవాసంలో ఉన్నాం కదా బయట సంఘాలు ఇట్లా రీతికి మనమైనా రీతిగా ఉన్నామా మనం పోయే సేవ దగ్గర సరే వాళ్ళు మంచిగా ఉన్నారు ఇదిగో నేను ఇట్లా సో సో బ్రదర్ దగ్గరికి వెళ్తా ఉంటాను ప్రతి వారము సో సో బ్రదర్ తోటి సహవాసం చేస్తా మా సహవాసంలో ఆయన ఇంతగా విశ్వాసంలో డెవలప్ అయిండు ఆయన అనేకుల పట్ల ఇంతగా అనేకుల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తాడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు ప్రతి ఒక్కరిని ప్రేమతోనే బలకరిస్తాడు దేవుని ఆక్యుమెంట్ అంత శ్రద్ధ పెడతాడు ఎక్కడ ఆయనలో మర్చలేదు ఆయనలో మంచి విశ్వాసం ఉంది గొప్పగా ఆయన అనేక చోట్ల తిరుగుతూ ఉంటాడు అనేక ఎవరెవరో తిడతా ఉంటారు ఆయన సేవ చేసేటప్పుడు తిట్లనే తిడు సరే అనేకులకు స్వార్థ చెప్తా ఉంటాడు శ్రమలు వస్తూ ఉంటాయని భరిస్తూ ఉంటాడు అని ఈ రీతిగా మనం ఎవరి గురించి అన్నా మన సహవాస్థంలో కానీ మన గురించి కానీ మనం సాక్ష్యం ఇచ్చుకోగలమా మనం దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకోగలమా కాబట్టి ఈ పదే పదే మనకి ఎందుకు ప్రభు ఇవన్నీ గుర్తు మనది విధానం ఉంది మనం నమ్మేది ఈ గ్రూప్లో ఉన్నాము అంటే ఈ గ్రూప్ లో నిజంగా ఒక చెప్పాలంటే ధన్యతే నేను చెప్తాను ఎందుకంటే ఎవ్రీ టైం ప్రతి క్షణము మన బాధ్యతని మన గుర్తు చేస్తూ ఉంటుంది ఈ గ్రూప్ ఎవరు వాక్యం చెప్పినా ఏ బ్రదర్ చెప్పినా కామన్ పాయింట్ ఒకరు చెప్తారు మనం సేవ చేయాలా మిగతా సంఘస్థుల వల్లే మనం ఉండకూడదు వాళ్ళ వల్లే మనం ఉండకూడదు వాళ్ళు వస్తారు మంచిగా కూర్చుంటారు ఇంటరు పోతరు వీళ్ళు మనం గొప్ప జనం పిలుస్తాం ఇప్పుడు కానీ ఈరోజు మనం చేసేది కూడా ఒక రీతికి అట్లనే ఉంది కదా మనము వస్తున్నాము పోతున్నాము కాబట్టి కాబతే మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నాం ఈ వాక్యాలని కాకపోతే వాళ్ళకి అది గుర్తు కూడా చేయరు కానీ మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాం మనం ప్రతిరోజు మనం ఆ ఈ రీసెంట్ గా మనం అన్న చెప్తా ఉన్నారు లక్ష గుంపు గురించి అందులో ముద్రింపబడాలని చెప్పేసి వాళ్ళకి ఏ శ్రమ ఉండదు ఎందుకంటే వాళ్ళు ముందుగానే శ్రమలు సహించరు ఆ బాధలన్నీ వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళు ఆ దినాల్లో తప్పించుకుంటారు మిగతా వాళ్ళు ఎవరైతే బాధ పడలేదు ఎవరా వాళ్ళు శ్రమ పడతారని అన్న మనకు చెప్తా ఉన్నారు మనం బైబుల్ వాక్యాలు మనం చదువుకుంటున్నాం మనం చూపిస్తా ఉన్నాడు అన్న కాబట్టి ఇవన్నీ మనకి తిరిగి తిరిగి తిరిగి ఎందుకు వస్తున్నాయంటే మన దగ్గరికి మన బాధ్యతని మనకు గుర్తు చేస్తా ఉన్నాయి బయట ఏమో జనాలు చూస్తే అట్లా ఆ రీతిగా ఉన్నారు క్రైస్తవులు చూస్తేమో అసలు ప్రభు ఎందుకు వచ్చిండో తెలీదు ప్రభు ఏం చేసిండో తెలీదు ఏం తెలీదు మరి పోయేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక దేవుడు కావాలా ఆయన ద్వారా ఏదో కావాలా కాబట్టి వాళ్ళు ఒక దేవుడు ఎంచుకున్నారు అట్లా ఒక దేవుడి లాగా అయిపోయింది కానీ ఆయననే దేవుడు ఆయనే మనకి ఇంకా అని చెప్పి ఒక నమ్మకం ఎవరికి లేదు సత్యం నిజమైన సత్యం అసలు యేసు ఎందుకు వచ్చిండు ఏం చేసిండు ఎవరికి ఏం ఏమైంది అనేది ఆయన ఏం బోధించిండు అనేది ఎవరికి తెలియదు మళ్ళీ ఎళ్ళ తరబడి చర్చలో పోతుంటారు మరి క్రైస్తవులు చూస్తే ఈ రీతిగా ఉన్నారు అన్యుల దగ్గరికి కూడా వెళ్ళాను నేను చాలా మంది దగ్గరికి కొంతమంది ఏంది నిజంగా స్పిరిచువల్ గా బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి చెప్పగలుగుతున్నారు నేను ఏమని మరి నువ్వు ఇన్ని చోట్ల ఇన్ని గుడ్లకు ఎన్నో చోట్ల తిరిగి ఉంటావు మరి నీకు చచ్చిపోయిన తర్వాత ఎడిపోతారో నీకు ఎవరైనా చెప్పారా అని అడిగితే వాళ్ళు చెప్పలేదని చెప్తున్నారు సింపుల్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అన్నిడైనా సరే అనుడు అని దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతా మరి నువ్వు గుడ్లకు కదా ఆడకెళ్తావు కదా ఈడకెళ్తావు కదా మరి నీకు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నీకు ఎవరైనా చెప్తారా మీకు ఇట్లాగా మనకు ఒక ఆత్మ ఉందని నీకు ఎవరైనా చెప్తారా దాన్ని ఎట్లా నువ్వు కాపాడుకోవాలో చెప్తారా అని అడిగితే ఎవరు చెప్పరు తెలియదు మాకేం తెలుస్తారంటారు అన్నులు ఆ రీతిగా ఉన్నారు కాకపోతే కొంతమందికి ఇట్లా నమ్ముకుంటే నువ్వు ఇట్లా అవుతావు దేవుని ప్రభువు నమ్ముకుంటే నువ్వు పరలోకం పోతావు ఆయన వచ్చిందే అందుకు మనకి శాశ్వతం కాదు ఈ లోకం అని చెప్పినప్పుడు కొంతమంది ఏంటంటే అంగీకరిస్తారు కొంతమంది ఏంటంటే తృణీకరిస్తారు అన్నులు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి అంత్యదినాలు దగ్గర అవుతున్నాయి ప్రభువురాకడ దగ్గర అవుతున్నప్పుడు మనం ఎంత ప్రయాస ఇటువంటి సాక్ష్యం మన సంఘంలో చెప్పాలంటే మనం ఎంత ప్రయాసపడాలి మనం ఎంత ముందుకు సాగాలి క్రైస్తవులు చూస్తేనేమో అట్లున్నారు సత్యమే తెలియదు అనుళ్లు చూస్తే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అటు అటు ఇల్లు ఇల్లు వీళ్ళు చూసినా ఇద్దరు అనుల్లానే ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనకి కనిపిస్తున్నప్పుడు మనం ఇంకా ఖాళీగా ఉంటే మనం ఇంకా పోకుండా ఆగిపోతే అది ఏం లాభం మనకు మనకి ఎట్లా వస్తుంది ఈ సాక్ష్యం కాబట్టి ప్రభు మనం ఈ రీతి కూడా మనకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలా దేవుడు మనకి సో కార్యం చేసి ఉండొచ్చు ఏదో ఒక ఆశీర్వాదం మనకి ఇచ్చి ఉండొచ్చు ఏదో ఒక ఆపద నుంచి మనల్ని కాపాడుండొచ్చు ఇటువంటి సాక్ష్యాలు మనం చెప్పుకుంటున్నాం ఆయన నుంచి పొందుకునే సాక్ష్యాలు మనం చెప్పుకుంటున్నాం కానీ ప్రభు నాలో నా జీవితంలో ఇట్లా మార్చుకున్నాను నేను నా ప్రవర్తన ఇట్లా మార్చుకున్నాను నేను ఏ శ్రమ వచ్చినా నేను సహిస్తున్నాను నాలో విశ్వాసం ఉంది నాలో ఎదుటి వారిలో ప్రేమ ఉంది అని ఎంతవరకు మనం చెప్పుకోగలమా ఎంతవరకు మనం మన గురించి మన సాక్ష్యం సంఘం గురించి మర్చిపోతే మన గురించి మనం సాక్ష్యం ఇచ్చుకోగలమా కాబట్టి ఎవ్రీ టైం మనకి ఈ గ్రూప్ మనకి ఎవ్రీ టైం మనకి బాధ్యత గుర్తు చేస్తూనే ఉంటారు కాబట్టి మనం బాధ్యత తీసుకొని ముందుకు పోవాలి ఎందుకంటే సమయం సమీపించే కొద్దీ ఇంకా జనాలు ఎట్లా తయారవుతున్నారంటే ఇంకా భయంకరంగా తయారవుతున్నారు తర్వాత మనం చెప్పినా ఎవరు వినే స్టేజ్ లో ఉండరు కాకపోతే మనం మనకు సమయం దొరికినప్పుడే మనం ప్రయాస పడాలా శ్రమైనా గానీ ఏదైనా గానీ పోతనే ఉండాల దేవుడు చాలా క్లియర్ గా చెప్పిండు నమ్మవానికి విశ్వసి నమ్మవానికి సమస్తం సాధ్యం ఈ రోజు మనకి ఏవే అనుమానాలు ఉండొచ్చు సేవకి ఇప్పుడు ఎవరు చెప్తాము ఏం చెప్తాము కార్యాలు జరుగుతాయా లేదా అని చెప్పి మనం అట్లా అవిశ్వాసాలు పెట్టుకుని ఆగిపోకూడదు మనం పోతనే ఉండాలా మనం ప్రభు నడిపిస్తూనే ఉంటాడు ఆయన కార్యాలు జరుగుతాయా లేదా నాకు అభిషేకం ఉందా లేదని మనం ఆలోచించుకుంటే మనకి ఏము జరగదు ఇంకా మన సిద్ధపడిన మన ప్రభు తెలుసు ఆయన వాక్యం తెలుసు చాలది పోతే నువ్వు ఎక్కడ మన హృదయం ఎట్లుందనేది కూడా మనం పరీక్షించుకోవాలా ప్రభు పట్ల నేను యథార్థ హృదయం కలిగి ఉన్నానా లేదా ప్రభు పట్ల నేను మంచి ప్రవర్తన కలిగునా లేదా చూసుకొని ఆలోచించుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా మనం ఇంకా ఎందుకు మనకు భయం ఆయన పట్ల మనం ఆలోచించుకున్నాం మన దగ్గర ఎక్కడ ఏం నెగిటివ్ కనిపించలేదు మరి ఆయన వాక్యాన్ని ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండు మనకి నేను ఎడవనన్నాడు ఎడబాయని మార్గంలో తోడండి నీ మార్గం చేస్తా అన్నాడు నమ్ము అని సమస్తం సాధ్యం అన్నాడు ఆ నామంలో మీరు ఏ అర్జున చేస్తా అన్నాడు మరి ఇవన్నీ ఆయన ఒట్టిగా చెప్పిండో చర్చీల మీద గోడల మీద రాసుకోవడానికి గోడల మీద వాల్పేపర్లుగా పెట్టుకోవడానికి ఫోన్లో వాల్పేపర్లుగా పెట్టుకోవడానికి ఆయన వాగ్దానాలు ఇవ్వలేదు చెప్పుకోవడానికి వాగ్దానాలు ఇవ్వలేదు ఆయన మన జీవితంలో అవి నెరవేర్చుకోవడానికి ఆయన వాగ్దానాలు ఇచ్చిండు అవి మన జీవితంలో నెరవేరాలా వాటన్నిటి ఆ వాగ్దానాల నుంచి మనం నమ్మాల నమ్మి ముందుకు పోయినప్పుడే అనేక జీవితాల్లో అనేకుల జీవితాల్లో మనం కార్యాలు చేయగలుగుతాము ఖచ్చితంగా చేయగలుగుతాం నా దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి నేను ఒట్టిగా చెప్తలేను మాట ఎందుకంటే ప్రభువుని మనం నమ్మితే మనం యథార్థ హృదయం కలిగి ఉంటే మనకు ఏ ధనాపేక్ష లేదు మన సేవకు వెళ్తే మనకి ఏ ధనాపేక్ష ఉండదు అందరూ మిగతా వాళ్ళు డబ్బులను ఆశిస్తారేమో కానీ మనం సేవ మనం ఆశించము మనం ఆ విధానం నేర్చుకున్నాము మనం ఎవరి నుంచి ఏం ఆశించము కాబట్టి మనకి ఎటువంటి స్వార్థం లేదు మన మనకుందల్లా బారమే అందరు ప్రభు చింతకు రావాలని చెప్పి ఆ భారం మనం కలిగి ఉంటే చింతకు వెళ్తాము అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలే జరుగుతాయి కానీ అది మనం నమ్మట్లేదు మనం నమ్మకుండా మనం ఇక్కడ ఆగిపోతున్నాం అనమాట కాబట్టి ఈ సాక్ష్యం మనం ఆయన ఏ రీతికైతే వాళ్ళు ఆ తెసలనిక సంఘాన్ని గురించి చెప్తున్నారు ప్రతి చోట వెళ్తున్నారు వాళ్ళు ప్రతి ప్రతి సంఘానికి వెళ్ళేసి వీళ్ళ గురించి అతిశయపడుతున్నారు వీళ్ళని గురించి గొప్పగా చెప్తున్నారు ఒక వాళ్ళ సంగతిని చూడండి దేవుడు ఎంతగా వాళ్ళని వాడుకుంటున్నాడో ఒక సంఘాన్ని చూడండి మీరు వాళ్ళ దేవుడిని ఎంత బహుగా వాళ్ళని అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు ప్రతి సంఘానికి వెళ్ళి ఈరోజు మనం ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వగలని చెప్పండి మా మా గ్రూప్ బ్రదర్ సూపర్ గా గొప్పగా సేవ చేస్తున్నాడు అనేక ఆత్మలను రక్షిస్తున్నాడు ఆయన గొప్పగా సేవ చేసి అనేకులకు బాప్తి ఇస్తున్నాడు ఆయన నామం మీద గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని మనం ఎవరి గురించి అన్నా ఈ ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వగలమా ఈరోజు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు అతిశయపడుతున్నారు వాళ్ళు దేవుని వాళ్ళని బట్టి సంతోషిస్తున్నారు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నారు కానీ మనం ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వగలమా ఈరోజు ఇవ్వలేము కాబట్టి మనం సంపూర్ణంగా దేవుని నమ్మాల నాకు ఉండే ఈ డౌట్లన్నీ ఉండే నేను నేను ఉట్టిగా చెప్తలేను ఎందుకు చెప్తున్నా అనుభవపూర్వకంగానే చెప్తున్నాను ఎందుకంటే ఒక నెల వరకు కూడా నాకు ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి మనం పోతే అవుతాయా మనం పోతే జరుగుతాయా మనం ఎవడుకు పోయి చెప్పాలి ఎవడు మనం వింటాడు ఎవడు మనం ఆట వింటాడు అని అని ఇసుమంట అనుమానాలతోటి ఒక నెల క్రితం నేను ఉన్నా అబద్ధం ఎందుకు చెప్పాలా ఉన్నదే చెప్తుంది కానీ ఒక అడుగు తీసి ముందు పెట్టినా బయట పెట్టినా బయట పెడితే ఈ వన్ మంత్ లోనే ప్రభువును అనేక చింతకు నడిపించిండు దాదాపు పదిహేను పదిహేను మందికి నేను శుభార్త చెప్పుకుంటాయి అందులో అన్నిలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళక్కడ గొప్ప సాక్ష్యం కూడా విన్నాను నేను కొంతమంది బాప్తీస్ అని కూడా రెడీ అయినరు అదే నేను పోకపోయి వీండుంటే వాళ్ళకి ఎవరు చెప్తుండాలా వాళ్ళకి ఎవరు బాప్తీసం ఇచ్చి ఉండాలా వాళ్ళ చర్చి పోరు మందిరానికి ఆ మందిరానికి పోటం ఆగిపోయిండ్రు మరి వాళ్ళకి ఎవరు శుభార్త చెప్పాలా వాళ్ళని ఎవరు రక్షించాలా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ చర్చికే పోయి వాళ్ళ చర్చిలోనే కూర్చుంటే ఇస్మంటూ వాళ్ళు ఇద్దరు మార్బోన్స్ పొందుకున్నారు మరి ఇవన్నీ వాళ్ళకి ఎవరు దేవుడి వాక్యాన్ని చెప్పాలా ఎవరు ఇంకా వాళ్ళని తీసుకొని వస్తారు మనకు ఆసక్తి ఉంది కదా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు తెలుసు అంటున్నాడు వాళ్ళు ఏమంటున్నారు నేను కొంతమందిని అడిగితే ప్రభువు తెలుసు కానీ మేము కుదరతలేదు మేము పోవట్లేదు చర్చికి పోవట్లేదు మా పనులు ఉన్నాయి అట్లా చెప్పి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు మరి వాళ్ళ వాక్యం ఎట్లా విత్తబడుతుంది వాళ్ళ వాక్యం ఎవరు చెప్పాలి ఇంకా వాళ్ళకి కాబట్టి మన ప్రభు మనకిచ్చింది ఏంటంటే ఈ సాక్ష్యం మనలో నెరవేరాలి మనము సువార్థ చేయ సువార్థ ప్రకటించాలి అనేకులను ఆయన చెంతగా తీసుకురావాలని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు ఎందుకంటే చేసేది మన కోసం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం బయటికి అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఫస్ట్ మనకు కావాల్సింది విశ్వాసం ప్రభువును మనం నమ్మాల యో ఇంటి పోతే అక్కడ ఖచ్చితంగా ఈ కార్యం జరుగుతుందని మనం నమ్మితే మనం నమ్మి ముందుకు పోతే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది ఎందుకంటే మన గొప్ప కోసం మనం చేయట్లేదు ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి మన గొప్ప కోసం మనం చేయట్లేదు ఏదో నాకు పేరు రావాలా నాకు పలుకుబడి రావాలా నేను గొప్ప కార్యాలు సూచ్యక్రియలు చేస్తానని చెప్పి అందరూ నమ్మాలా అని చెప్పి మనం చేయట్లేదు మనకు ఆ గుణం లేదు ఆ గుణం ఉంటే కార్యం జరగవేమో నాకైతే ఖచ్చితంగా తెలుసు జరగవు కార్యాలు కానీ అక్కడ ప్రభు నామహింపరచబడాలా వాళ్ళు రావాలా మన ప్రభు దగ్గరికి రావాలా వాళ్ళు ఇంకా దగ్గర కావాలా కాబట్టి మనం పోయి కార్యం నెరవేర్చాలని చెప్పేసి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు మనం ప్రభుత్వంతో నడిపించాలని ముందుకెళ్ళినప్పుడు ఎందుకు జరిపించాడు ఆయన జీవం గల దేవుడు కదా ఆయన మాట్లాడే దేవుడు కదా మనమే ఉట్టిగా రాళ్ళకి రప్పలక ముక్తలేము ఎక్కడ ఎవరికి ముక్కుతలేము జీవం గల దేవుడు ఆయన అంటే మన ప్రార్థనలు వినేవాడు కదా ఆయన వినే విన్నవాడు సమాధానం ఇయ్య చెప్పిండు కదా మనకు అన్ని చెప్పినప్పుడు మనం ఆయన అన్నీ చెప్పిండు ఆయన నేను చేస్తానంటున్నాడు మరి మనం పోకుండా మనం ఆగిపోతే అది ఎవరి మీద బ్లేమ్ అన్న చెప్పి మనం నమ్మట్లేదనే కానీ ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు ఆయన చేస్తాడు కూడా కార్యాలు చేస్తున్నాడు కూడా నేను చూసిన కార్యాలు నాలుగు నెలల క్రితమో ఐదు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మా దగ్గర మా ఇంటికి వచ్చింది ఒక ముస్లిమ్స్ అమ్మాయి ఆమె ఎక్కడెక్కడో తిరిగింది ఆమెకి చిన్నప్పటి నుంచి కొంచెం స్టం ఆమెకి కొంచెం బాగలేదు ఆమె పెళ్లికి కూడా పనికిరాదని చెప్పి డాక్టర్లు చెప్పారంట ఆమెకి రక్త ఎవ్రీ మంత్ కి ఒకసారి ఆమె వీక్ అయిపోతుంది మనిషి రక్తమంతా డెడ్ అయిపోతుంది మళ్ళీ ఆమెకు టాబ్లెట్లు ఇవ్వాలా రక్తం ఎక్కియ్యాలా ఇదంతా చెయ్యాలా ఆమె పెళ్లికి పనికిరాదు పెళ్లి కూడా చెయ్యకండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట వీళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగినారు ఎక్కడెక్కడో తిరిగినారు ఏవేవో తాజలు కట్టించుకున్నారు ఏవేవో కొండలకి వెళ్ళినారు ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్ చర్చకొచ్చినట్ట అట్లా మాకు పరిచయం అయ్యారు వాళ్ళు పరిచయం నేను ఒకటే మాట చెప్పినామతో నీ నేను ప్రార్థన చేసుకొని నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు పెళ్లి చేసుకొని ఉండటో చూడు దేవుడు నీ కార్యం చేస్తాడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అని నేను అన్న ఎందుకంటే మా ప్రభువు నమ్మదగిన దేవుడు కదా నేను ఆయన నమ్మకపోతే నేను ఆ వాగ్దానం ఎట్లు ఇస్తామతో నేను కాదు కదా చేసేది నేను చేసేది అయితే అయ్యో నాతోనేమవుతుంది వాళ్ళు ఎడన్నా తిరిగి వచ్చారు వాళ్ళకి నేనేం సమాధానం చెప్తా అని చెప్పేసి నేనైతే ఆగిపోదును నేను అక్కడే ఆగిపోయింది నేను నేను ఎందుకు అశ్యూరెన్స్ ఇవ్వను కదా నేను ఎవరి మీద దేవుడి మీద ఆధారపడినా వాళ్ళ కుటుంబం అదే వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ వాళ్ళ కుటుంబం అందరికీ తెలుసు ఆమె గురించి ఆమె పెళ్లికి పనికి రాదు వాళ్ళు ఎందుకు ఆమె వేస్ట్ అన్నట్టు చెప్తారు కానీ ఆమె కూడా జీవితం ఫలిస్తుంది ఆమె జీవితంలో కూడా కార్యం జరుగుతుంది పెళ్లి జరుగుతుంది ఆమె జీవితంలో కూడా స్వస్థత వస్తుంది అని చెప్పి వచ్చింది అని చెప్పి నమ్మితే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారు వాళ్ళ కుటుంబీకులంతా అదే ఇన్ని హాస్పిటల్ తిరిగిండ్రు కదా చిన్నప్పటి నుంచి ఎట్లా పోయింది ఒక్కసారిగా అని చెప్పి వాళ్ళు అంతా అనుకుంటారు కదా అదే ప్రభువుకి కావాలా నీకు అదే నమ్మకంతో ప్రభు ఇంతమంది నిన్ను నక్షింపబడాలా ఇంతమంది నీ తట్టు తిరగాల కాబట్టి ప్రభు ఆమె జీవితంలో నువ్వు కార్యం చేయమని చెప్పి ఆమె నేను అశ్యూరెన్స్ ఇచ్చిన నువ్వు మా హృదయపూర్వకంగా నువ్వు విశ్వాసం పెట్టి యథార్థ హృదయంతో నమ్ము నీకు కార్యం చేస్తాడని చెప్తే ఆమెకు ఎంగేజ్మెంట్ అయింది ఫైవ్ మంత్స్ లోనే ఆమె మళ్ళీ హాస్పిటల్ పోయింది ఆమె హాస్పిటల్ పోతే అంత నార్మల్ ఉందని చెప్పిరంట డాక్టర్లు చూడండి అస్మ సాక్షులు మనం వినగలుగుతాం ఎప్పుడు ఆయన మీద ఆధారపడి మనం పోతే ఆయన సిలిమని మనం మోయాలని భారంతో మనం పోతే ఆయన మామని మహిమ తీసుకురాలని మనం పోతే ఖచ్చితంగా ఆయన కార్యం నెరవేరుస్తాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనలో విశ్వాసం రావాలా మనం ముందుకు సాగాల ఎందుకంటే మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనం తీసుకున్న వాటి గురించే కాదు మనం ఇచ్చే వాటి గురించి కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్పాల వీళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు పౌలు వాళ్ళంతా చెప్తున్నారు దేవునికి కృతజ్ఞతా స్థుతులు ఒక సంఘం గురించి వాళ్ళు అనేక సంఘాల్లో పోయి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు అట్లా చేస్తున్నారు వాళ్ళు సూపర్ గా చేస్తున్నారు వాళ్ళ మంచి విశ్వాసం ఉంది వాళ్ళ శ్రమలు హింసలు అన్ని సహిస్తా ఉన్నారు మనం ఈరోజు ఏ హింసలు సహిస్తున్నాం మనం ఈ రోజు ఏ శ్రమలు సహిస్తున్నాం మనం శ్రమలు కూడా పోతున్నామా మనం బయటికి వెళ్తే తెలుస్తుంది శ్రమలు మనం బయటకు వెళ్తున్నామా మన ప్రభు నామంలో ఉన్న శ్రమ సహిస్తున్నామా సహించాల మనం సహించాలా సహ ఓర్పు ఉండాలా మనలో విశ్వాసం ఉండాలా విశ్వాసం ఉండేప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి ఆయన వాగ్దానాలు ఉన్నాయి ఆయన మాటలు ఉన్నాయి ఇంకా ఏం కావాలా మనకు ఇంకా మనలో డౌట్ వస్తుంది ఇంకా మనం అర్హులం కాదంటే మనలో ఏదో లోపం ఉంది అన్నట్టు అది సరి చేసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా నెరవేర్తాయి ఏదైనా సరే ఇప్పుడు ప్రభు మనకేం చెప్తాడు నువ్వు నువ్వు అడిగినవన్నీ పొందుకున్నట్టు నువ్వు బిహేవ్ చేయమంటాడు నువ్వు అడిగినవన్నీ పొందుకున్నట్టు నువ్వు ఉండాలా అంటే ఇప్పుడు మనం అడుగుతున్నాం కదా ప్రతిరోజు అడుగుతున్నాము పొందుకున్నట్టే నమ్మమంటాడు కదా ప్రభువు అట్లనే ఇప్పుడు మనం ప్రతిరోజు మనం సేవ చేయాలని నమ్ము చెప్తున్నాము సేవ పోవాలా అనేకులకు స్వార్థ ప్రకటించాలా సత్యంలోకి తీసుకొని రావాలని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాము చేసినప్పుడు మనం నమ్మాలి కదా అది జరుగుతుందని అవి ప్రభువులు జరిగిస్తాడు ఖచ్చితంగా కానీ ఎక్కడ ఎక్కడ లోపం వస్తుందంటే మనం వెళ్ళట్లేదనే మనం వెళ్ళాలా బయటకి మనం వెళ్ళినప్పుడే ఇసుమంటి ఈ రీతిగా మనం దేవునికి కృతజ్ఞతాస్థితులు చెప్పగలం ఆ పౌలు ఎట్లా చెప్తున్నాడు సంఘం గురించి అనేక సంఘాల్లో వాళ్ళ గురించి ఎట్లా అతిశయపడుతున్నాడో అదే రీతిగా మనం కూడా ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు ఇగో అట్లా ఆయన నేను ఇట్లా వాళ్ళ పలానా ఇంటికి వెళ్ళినాను వాళ్ళ ఇంట్లో గొప్ప సాక్ష్యం ఇట్లా నెరవేరిందని మనం చెప్పుకోవాల అట్లా చెప్పుకుంటే ఏమవుతుందంటే ఒకరినొకరు వినట వల్ల విశ్వాసం వస్తుందని ఒకరినొకరి విశ్వాసం వస్తుంది అట్లా మనం ముందుకు సాగుతాము అట్లా మనం గొప్ప సేవ చేయగలుగుతాం కాబట్టి మనం మన రోల్ మనకి ఎప్పుడూ తెలుసు మన స్వార్థ ప్రకటిస్తాం మన స్వార్థ ప్రకటించాలి ఈ గ్రూప్ లో ఉన్న ధన్యత అదే ప్రతి క్షణము ప్రతి వాక్యంలో కూడా ఈ మెయిన్ థీమ్ ఇదే మనకు గుర్తొస్తూ ఉంటది మనకి గుర్తు చేస్తూ ఉంటారు ప్రతి బ్రదర్ గుర్తు చేస్తూ ఉంటారు మనకి గుర్తు చేస్తున్నప్పుడు మరి ప్రతిరోజు గుర్తే చేసుకుంటున్నాం కానీ ముందుకు సాగుతున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి కాబట్టి ఎందుకంటే ఆయన కార్యాలు చేసేవాడు ఆయన జీవం దేవుడే ఆయన ఉట్టి మాటలు చెప్పడు మాటలు చెప్పే దేవుడు కాదు ఏవోవో ఉట్టి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చే దేవుడు కాదు వాగ్దానాలు ఇచ్చినట్టే ఎంతకన్నా నెరవేర్చే దేవుడు అని ఎంతటి ఏదైనా సమస్తం చేస్తాడని వాళ్ళకి చేయలేదా వాళ్ళకు వాగ్దానం ఇచ్చిండు ఆయుక్తి నుంచి విడిపిస్తానండి మధ్యలో సముద్రం అడ్డం వస్తే విడగొట్టిండదా అట్లనే మనకు కూడా ఏమన్నా అడ్డు వస్తే మనం ఆయన నమ్మంలో పోతే ఖచ్చితంగా ఏదైనా సరే మనల్ని విడిపిస్తాడు మనం ముందుకి నడిపిస్తాడు ఆ విశ్వాసం మనకు కావాలా అప్పుడే మనం అయ్యో నేను అక్కడ వెళ్ళినా వాళ్ళు ఈ రీతిగా గొప్పగా మారిపోయినరు వాళ్ళ జీవితాలు అనేక కార్యాలు జరిగినాయి వాళ్ళ పలానా కుటుంబంలో కార్యాలు జరిగినాయి వాళ్ళు కూడా ఇప్పుడు దేవుని తెలుసుకున్నారు వాళ్ళు కూడా ఇట్లా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు అని చెప్పి మన సాక్ష్యం చెప్తే అది ఎంత గొప్ప సాక్ష్యం తెలుసు అది అటువంటి సాక్ష్యం పావులు చెప్తున్నాడు కానీ ఈరోజు మనం చెప్పలేని స్థితిలో మనం ఉంటున్నాము కాబట్టి అటువంటి సాక్ష్యం మనం చెప్పాలా దేవునికి చెప్పాలా ఇవన్నీ ఎవరిని బ్లేమ్ చేయడానికో ఎవరిని ఏదో అర్జేయడానికో చెప్పేటివి కాదు ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన బాధ్యతను మనం ఎప్పుడు మర్చిపోకూడదు టైం దగ్గరకు వస్తుంది మళ్ళీ మనం ఎవరికి పోయి చెప్పాలా చూస్తే క్రైస్తవులు చూస్తే అట్లున్నారు అన్ని చూస్తే ఇట్లున్నారు మనం ఎప్పుడు మనం వీళ్ళందరినీ మార్చాలా కాబట్టి ఇకనైనా మనకు ముందుకు సాగాల ఇటువంటి సాక్ష్యం మన ప్రభువు చెప్పాలా ఇటువంటి సాక్ష్యం అనేక సంఘాల్లో మనం తిరిగినప్పుడు చెప్పాలా ఇవన్న వాళ్ళు వాళ్ళు చూడండి అట్లీస్ట్ సంఘాల గురించి కాకపోయినా మనల్ని మనం గురించి చెప్పుకునేటట్టు ఉండాలా మీ విశ్వ వాళ్ళు చూడండి మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటే వీళ్ళు ఎంత గట్టి ఫౌండేషన్ వేసి ఉంటే వాళ్ళు ఆ రీతిగా తయారవుతారు ఎటువంటి ఫౌండేషన్ వేసి ఉంటే రీతిగా చెప్పండి ఒకరినొకరు ఎంతో బాగా ఆదరించుకుంటున్నారు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు కరుణించుకుంటున్నారు వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడినారు వాళ్ళంతా యూనిటీగా ఉన్నారు ఉండి శ్రమలు సహిస్తున్నారు హింసలు సహిస్తున్నారు ఓర్పుగా ఉన్నారు ఎందుకు వెళ్ళి శ్రమలు సహించాలా ఓర్పుగా ఉండాలంటే దేవుని స్వార్తలో వెళ్ళినప్పుడే కదా ఇవన్నీ చూసి ఆయన అతిశయపడుతున్నాడు పౌలు అనేక సంఘంలో వారి గురించి సాక్షమిస్తున్నాడు మనం ఎట్లున్నాం ఈరోజు మనం అదే రీతిగా ప్రేమ చూపించుకుంటున్నామా అదే రీతిగా మనం ఒకరినొకరు ఆదరించుకుంటున్నామా అదే రీతిగా మనం ఉన్నామా ఆ సంఘం వల్లే మనం ఉన్నామా మనం ఆ రీతిగా ఉండాలా దేవునికి మన గురించనే కాదు దేవునికి మన పక్క సహోదరుని గురించి కూడా మన సాక్ష్యం చెప్పాలా అటువంటి సాక్ష్యం ఈరోజు మనం చెప్పట్లేదు అంతే తేడా సంఘం కలిసినప్పుడు దేవుని వాక్యం విత్తబడినప్పుడు వాళ్ళ మధ్యలో అభ్యంతరాలు పోవాలా అందరు కలిసి ఒకే మాట మీద ఉండాలా అందరు కలిసి ఒకటే పంతాలో ముందుకు సాగాల కానీ మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలా వాళ్ళు రీతిగా ఉన్నారు కానీ మనం ఎట్లున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి కాబట్టి గొప్ప సూచక్రియలు చేయాలన్నా గొప్ప పనులు చేయాలన్నా ఏది చేయాలన్నా మన గొప్ప సాక్ష్యాలు పలకాలన్నా మన ముందు దేవుడిని నమ్మాల నమ్మినప్పుడే కార్యాలు జరుగుతాయి నేను కూడా వన్ మంత్ బ్యాక్ ఇట్లనే నేను ఎవరికి చెప్పాల పోయి నేను ఎవరిని ఎవరు వింటారు అన్నమాట వింటర్ ఖచ్చితంగా వింటరు నేను పోతే అద్భుతాలు జరుగుతాయో లేదు నేను పోతే కార్యాలు జరుగుతాయో లేదు నేను ఇటు పోయి ఎవరికి చెప్పాలని చెప్పి ఇట్ల ఇట్లా ఆలోచన చేసుకొని ఆగిపోయినాం కొన్ని రోజులు కానీ ఒక రోజు నేను నా వల్ల కాలేదు ఆలోచనలతో తలకాయ పగిలిపోతున్నాయి సరే ఎట్లయినా సరే ముందుకు పోవాలని చెప్పి వన్ మంత్ బ్యాక్ వెళ్ళిన ఈ వన్ మంత్ లో నేను దాదాపు పదిహేను మందికి స్వార్థ చెప్పిన ఇట్లా పదిహేను మంది ఈ వన్ మంత్ లోనే ఇట్లా ఇట్లనే స్టార్ట్ చేసుకుంటా ఇట్లానే కంటిన్యూ అయితే మరి నేను నా కాలం ముగించుకునేసరికి ఎంతమందికి స్వార్థ చెప్పగలుగుతున్నా అదే నేను ఆగిపోయి ఉంటే అదే నేను అక్కడ ఆగిపోయి ఉంటే ఈ పదిహేను మందికి నేను చెప్పేటువంటి కాదు కదా ఈ పదిహేను మంది అసలు అట్లీస్ట్ ఏ ప్రేష్ ప్రభు గురించి తెలుసుకునే వాళ్ళు కూడా కాదు కదా ఎవరైతే క్రైస్తవ విశ్వాస వాళ్ళ ఓనర్ అడిగిండో ఈసారి ఓనర్ నేను ఇట్లా అడిగితే ఇట్లా సమాధానం చెప్పు అని నేను చెప్పగలిగినాను కదా ఆయనకి ప్రభు వచ్చింది ఎందుకు ప్రభు మనకు మన కొరకు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని చెప్పి ఆయనకు కదా అనేకుల్ని ఒక కుటుంబంలో అయితే ఆమె ఏడుస్తా ఉంది రోధిస్తా ఉంది చర్చి కూడా పోతే మంచి విశ్వాస కానీ చర్చికి పోతలేదు ఆమె నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోయినానో తెలీదు ఆమెతో మాట్లాడినాను యాక్సిడెంటల్ గా మాట్లాడినాను తిరుగుతా తిరుగుతానే ఆమె గొప్పగా ఆదరించబడింది ఆమె కూడా మంచి విశ్వాసం అయింది వాళ్ళ జీవితంలో కూడా దేవుడు కార్యాలు స్టార్ట్ చేసిండు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఒకరు బాప్తీసం తీసుకొని రెడీ అవుతున్నారు దేవుని మాటకు లోబడుతున్నారు మరి నేను పోకపోయింటే వాళ్ళ పరిస్థితి ఉండే వాళ్ళ చర్చకు పోయే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇది సాక్ష్యం ఇచ్చి చెప్తే ఇంకా బాగుంటది అని నేను సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాను అనమాట ఉట్టిగా చెప్తలేను కాబట్టి మనము అనేకుల గురించి మన సహోదరులను గుర్చైనా మన సంఘం గురిచైనా ఇటువంటి సాక్ష్యం మనం పలకాలి అంటే మనం ఎంతగా శ్రమించి వాళ్ళకి వాక్యం చెప్పాలనో ఎంత ఎంత అమూల్యమైన శ్రేష్ఠమైన వాక్యం వాళ్ళకి చెప్పాలనో ఎంతగా వాళ్ళని ప్రిపేర్ చేయాలనో ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈరోజు కాబట్టి మనం ఇకనైనా సరే దేవునికి వాళ్ళు ఎవరైతేకైతే పౌలు సిల్వాను తిమోతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఏ రిదుగా చెప్తున్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారు మేము ఎల్లప్పుడు మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు బద్దులమై ఉన్నాము ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని చూపు ప్రేమ విస్తరించుతున్నది అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని మేము దేవుని సంగంలో మీ అతిశయపడుచున్నాము వాళ్ళని చూసి ఆ పౌలు ఏ రీతిగా అయితే అతిశయపడుతున్నాడో ఏ రీతిగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్తున్నాడో ఆయన సాక్ష్యమే కదా ఆయన చేసిన సేవకు సాక్ష్యం అది ఆ సాక్ష్యాన్ని చూసి దాన్ని దేవుని దేవుని సంతోషపెడుతున్నాడు ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు కాబట్టి ఇటువంటి సాక్ష్యాలు మనం కలిగి ఉండాలా మన ప్రభువులు మన ప్రభు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు నా జీవితంలో చేశాడు అందరి జీవితాల్లో చేశాడు మనల్ని రక్షించుకున్నాడు ప్రభు మనకి ఏ ఇబ్బందులన్నా పక్కకు తీసుకొస్తున్నాడు ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు ఉన్నా మనల్ని విడిపిస్తున్నాడు మనల్ని ముందుగానే ముందుకు నడిపిస్తున్నాడు ఎక్కడ మనల్ని చేయి విడవట్లేదు ఎక్కడ మనల్ని శత్రులకు అప్పగించట్లేదు మన మీద ఏ అటాక్స్ జరగలేదు ఇప్పటి ఇటువంటి శ్రమలు మనం పొందలేదు ఎంతో మంది చనిపోయినారు ఈ వైరస్ వల్ల మనం ఇంకా దేవుని కృపణ బట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాము కాబట్టి ప్రభు మనకి ఇవ ఇవన్నీ మనం సాక్ష్యంగా చెప్పుకుంటున్నాం కానీ ఈ రీతిగా మన సాక్ష్యం చెప్పుకోవాలా అనేది ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటువంటి సాక్ష్యం మనం ప్రభువు చెప్పాలా ఇటువంటి సాక్ష్యం మనం అనేక సంఘాల్లో చెప్పాలా ఈ రీతిగా మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలా కాబట్టి అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పి దేవుడి చిన్న వాక్యాన్ని చూపించింది కాక పరిశుద్ధ ప్రేమ గల దేవాజీవు గల తండ్రి ఏసఐ వందనాలు ప్రాభ నీకే స్థుతులు స్తోత్రం తండ్రి ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యంధారమతో మాట్లాడినారు ప్రాభ నీకు వందనాలు తండ్రి అవును ప్రాభ ఏ రీతిగా అయితే ఆ పౌలు శిల్ ప్రభావ తిమో ఆ యొక్క తెశల సంఘం గురించి అతిశయపడుతున్నారు ప్రభావ వారిని గురించి ఏ రీతిగా ప్రభావ నీకు కృతజ్ఞత స్థుతులు చెప్తున్నారు ప్రభావ అదే రీతిగా మేము కూడా చెప్పాలా ప్రాభ అనే తండ్రి అదే రీతిగా అనేకులకు తండ్రి నీ ప్రేమను పరిచయం చేయాలా ప్రాభ అనేకులను ప్రభావ మీ చింతకు తీసుకొని రావాలా ప్రాభ వాళ్ళ జీవితాల్లో మిమ్మల్ని ఉదయంపజేయాలా ప్రాభ వాళ్ళు కూడా ప్రాభ వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టిన తండ్రి మీ ఎందు వాళ్ళు శ్రమించాలా మిమ్మల్ని మహింపరచాలా ప్రాభ నా తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించని ప్రాభ నా తండ్రి అనేకుల చింతకు మేము వెళ్ళి వార్త ప్రకటించాలా ప్రభావ అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ ఇటువంటి సాక్ష్యం మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ తండ్రి మీ సేవలు మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి నువ్వు నువ్వన్నీ వాగ్దానాలు ఇచ్చినావు ప్రభావ అవన్నీ మా జీవితంలో నెరవేర్చుకోవడానికే ఇచ్చినావు ప్రాభ అంత అవన్నీ మేము నెరవేర్చుకోవాలా ప్రభావ మాలో ఉన్న ప్రతి ఒక్క మీకు ఆయాస్కరమైన ఏది ఉన్నా ప్రభావ బట్ అన్నింటినీ విడిచిపెట్టి ప్రాభ బట్ అన్నింటినీ ప్రభా తండ్రిని మేము సాల్వ్ చేసుకునే తండ్రి ముందుకు సాగాల ప్రభావ తండ్రి మీకు ఇష్టమైన జీవితం జీవించాలా కానీ మీకు అనేకమైన విలువైన అర్పణలు మేము తీసుకొని రావాలా ప్రభావ అటువంటి కృపను మాకు అనుగ్రహించిన ఆయన అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించిన తండ్రి ముందుకు నడిపించమని ఆయన ఈ ప్రేర్ లో పాల్గొన్న ప్రతి బదర్శన సృష్టి వస్తుంది తండ్రి ప్రతి ఒక్కరిని గొప్ప సేవకులుగా తయారు చేయమని తండ్రి మీరేనైనా ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్గా ప్రే చేయండి పరిశుధుర వాళ్ళు తండ్రి మీకు శుతుల స్తోత్రాలుసయ్య సర్వోన్నత దేవ మీకే వందననాలనైనా ఈ యొక్క ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురశ్చితంగా కాపాడి మధ్యాహ్న కాలం నా ప్రభా ఓనైనా మీ సన్నిలో సమయం గడిపి మీతో సంభాషించలేగనా మీ యొక్క స్వర్ణం వెళ్ళినా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞ అర్పించుకుంటున్నాం ప్రభా ప్రభుత్వం మరి సువార్త ప్రకటించడానికి వరకు క్రైస్తవులు అనేక మంది వెనకం జా వేస్తున్నారనైనా అందుకే వాళ్ళు శ్రమలకుండా పోలసి తండ్రి ఎందుకంటే క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పావులు కాబట్టినైనా వీళ్ళు ఆయావిధిగా తని మలి మతపరమైన జీవితంలో జీవిస్తూ ఆరాధన చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం యథావిధిగా జీవిస్తున్నారు కాబట్టినైనా ఎవడు గురితెరగని సమయంలో జలప్రలం వచ్చి వారిని అందరినీ కొనిపోయినన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి అమాంతంగా వారి మీదికి తరలి ఆ యొక్క తుఫాను వలే ఉపద్రవం వస్తుందని చెప్పినారు నైనా ప్రభు ఆ విషయాన్ని మేము గ్రహించగలుగుతున్నారు అండి ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ప్రోత్సహించేలాగా తండ్రి అటువంటి ఆత్మంద ఇచ్చేయండి ప్రభావ వాళ్ళు తను మళ్ళీ యొక్క క్రిటికల్ మైండ్ తొలగించి తను ప్రేమ కలిగి ప్రేమతో వాళ్ళని ప్రోత్సహించలేగా చేపడండి ప్రభా చిన్న చిన్నగా ఏ రీతిగా సువార్థ ప్రకటించాలో వాళ్ళకి ఆ మేము నేర్పాలా ప్రభావ మేము కూడా ప్రాక్టీస్ చేయాలా ఏ మతస్థులకి ఏ రీతిగా సువార్థను ప్రకటించాలా ఆ యొక్క జ్ఞానం మాకు అవసరం నైనా కాబట్టి నేను ప్రేమతో ఇవన్నీ వాటికి చూపించాలా ఇదే సత్యమని రుజువుపరచాలా ప్రభా మన అటువంటి జ్ఞానం మాకు అనుగ్రించమని ప్రార్థిస్తున్నాం మరి తను మళ్ళీ హేతువాదులు తను ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ఎందుకంటే అది నంబర్స్ పెరిగిపోతున్నాయి ప్రాబ్లం మా దేశంలో కాబట్టి నేను మన వాళ్ళు సంభాషించాలా వారిని ఏ రీతిగా వారికి మిమ్మల్ని మేము చూపించాలా ఆ ఇతర మతస్థులకి ఏ రీతిగా మిమ్మల్ని చూపించాలా జీవం దేవుడు మీరని మేము ఏ రీతిగా వాళ్ళకి చూపించాలా ఆ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇక మీదట వేరే ఒక మంద కలదు నాకన్నా బయటి మంద లోపలి మంద రెండు మందలు ఒకటే మంద కావాలప్పుడు కాపాడు ఒకటే అన్న విషయాన్ని మీరు హెచ్చరించినారు నేను కాబట్టి ప్రతి ఒక్కరి తండ్రిమల్ మిమ్మల్ని తెలుసుకోవాలా ప్రభు ప్రపంచం తప్పు కాబట్టి నేను ఆ యొక్క తన్మలి ప్రణాళికలో మేము మా యొక్క పాత్రని నిర్వర్తించలాగానే సరిపడండి తండ్రి దానికి తగిన పరిశుధాత్మ అభిషేకం దయచేసి నడిపించండి నేను ఈ శ్రమల కాలంలో తనుమల్ ప్రతి దశ నుంచి మమ్మల్ని బద బలపరచ భయపరచడానికి తన్మలి అవును నేను కించపరచడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు కానీ బ్రబా అవన్నీ మేము తప్పించుకొని తను మనం మా ఆహాన్ని చంపుకొని పరమ శరీరాన్ని ఛేదించుకొని ఆత్మలో ముందుకు పోలాగిన చేపడండి మీతో పాటు ఆ యొక్క కలు పరలోక మందు సింహాసనాల మీద సంభాషించే బిడలుగా తయారు మా పనులు మేము త్వరగా ముగించుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని వ్యాక్సిన్స్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ప్రభావం మరి ఏ రీతిగా వాటి నుంచి మమ్మల్ని మమ్మల్ని మీరు కాపాడతారని మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి వాటి నుంచి మళ్ళీ భద్రపరిచి కాపాడిస్తున్నాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మైమస్వరూపకు దేవ కృపమైడా నీకే వందాలేసయ్య అబ్రహాం ఇసాక్ యాక గొప్ప దేవ నిన్నా నీడు నిరంతరం ఏకరీతికు తండ్రి గొప్ప దేవా నీకు వందాలేసయ్య నా తండ్రి ఈ దినవంత ప్రవ మీ సాయం చేత మమ్మల్ని నడిపించిన ప్రవానికి వందాలిసయ్యా నీకే కృతజ్ఞత అసూతులు అర్పించుకోవడం అయినా గొప్ప దేవానికే వందాలిసయ్య మమ్మల్ని సజిల్గా మీ కృప విమడి కృపను అనుగ్రించినైనా నీకు వందాలిసయ్యా నీకే కృతజ్ఞత సుతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరి యొక్క యుగంలో నీకే కలుగులుగా కాలలుయ్య నా ప్రభా తండ్రి యొక్క మధ్య కాలే సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందాలిసయ్య సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమనుడు భక్తుడు ప్రభా నైనా ఇస్తే ప్రభా అనేకులకు ప్రభావ సువార్థ మేము ప్రకటించాలా ఎక్కడ అవకాశం దొరికితే ప్రభావ దేవాళ్ళందరికీ ప్రభావ మీ ప్రేమను మేము చూపించాలా అనేకుల ప్రభా మీ వాక్యం ప్రకటించాలా అందులో అన్నిలు కూడా ఉన్నారు ప్రభావ ఎంతో మంది ప్రభ తెలియని అయోమయ స్థితులు ఉంటున్నాగా ప్రభు అందరికీ మీ వాక్యను ప్రకటించాలా ప్రభా నైనా ఇస్తే మార్గం మేము ముందు ఒక అడుగు వేస్తే ప్రభావ మీ మమ్మల్ని ఎన్నో అడుగులు ముందుకేపిస్తారు ప్రభావ నీకు అందాలిసయ్య గొప్ప దేవ ప్రతి ఒక్కరు ఆ రీతిగానే ప్రభావ స్టార్ట్ అయింది ప్రభావ ఒక్కరితోనే స్టార్ట్ అయింది సువార్థ ప్రభావ కాబట్టి ప్రభా ఆ రీతిగా మేము ముందుకు వెళ్ళిపోవాలా ఒక్కడు పది వందలు కావాలా అలాంటి విశ్వాసంతోని ప్రభావం మీ వాక్యం మేము ప్రకటించుకుంటే వెళ్ళాలా దేనిష్యులు మేము భయపడుకున్న కాంప్రమైజ్ కాకుండా ప్రభావ అనేకులకు ప్రభావం ఈ వాక్యని ప్రకటించాలా మీ ప్రేమను మేము చూపించాలా ఈ లోకం గందరగోళం పరిస్థితి ఉంటుండగా ప్రభావ ఆయన ఇస్తే చెదిరిపోయినారు ఎంతోమంది ప్రభ సహాసం లేక ఉండలేక ప్రభావ ప్రభు నమ్ముకునే వాడు ప్రభావ నైనా మిమ్మల్ని నమ్ముకునే కూడా ప్రభ జీవిస్తున్నారు ప్రభావ మార్గం తెలియకుండా ఎందుకంటే ప్రభావ లాంటి కాలంలో మేము ఉంటున్నాం ఏ రీతిగా ప్రోత్సహించాలా ఏ రీతిగా ప్రభావ విశ్వాసం నడిపించి వాళ్ళు ప్రభావ అనేక సేవకులాగా తయారయ్యి అనేకులు సువార్త ప్రకటించలేగల ఏ రీతిగా ప్రభావం వాళ్ళు మేము సిద్ధపర్చాలో ప్రభావ లాంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగురించి మనం ప్రాదిష్టమైన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు సమస్త జన్లు శిష్యులుగా చేయమన్నారు ప్రభావ అది మేము చేయాలా ప్రభా క్రైస్తవ సంఘం ఈరోజు చేయలేకపోతుంది కానీ మీరు ఆ భారాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రహించారు పదే పదే ప్రభావ ఒక విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందలు చెల్లిసినమైన నాయన ఈస ప్రభావ మా పిలుపును మా ఏర్పాటు మీరు నిత్యం చేసుకోవాలా నా దేవనా ప్రభావ అనేకులకు ప్రభావతను మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ మీరు అక్కడ బహు సమీప ఉంది ప్రభావ ఒక్క రోజు ఆలస్యమైపోయితే ప్రభ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభావ నా దేవనా ప్రభ అరీతి ఉండకున్న ప్రభ నా తన అనేకులు ప్రభావ మీ వాక్యం మేము ప్రకటించాలా ప్రభా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించండి ఏం మనుషులకు ఏ రీతిగా మేము ప్రకటించాలా అన్నికట్లా ప్రకటించాలా ఓ ప్రభావ నా తను ఇస్తే ప్రభావి తెలియని వాళ్ళకి ఏ రీతిగా ప్రకటించాలా ఓ ప్రభావ నా తను ప్రభావ ఎంతో మంది ప్రభా క్రూరమైన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది కోపుష్ఠులు ఉన్నారు వాళ్ళందరికీ మేము ఎట్లా మీకు ప్రేమను చూపించాలా అలాంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ప్రాదిష్టమైన మేము ఉంటుంది శ్రమల కాలం ప్రభ కానీ వాటి నుంచి మమ్మల్ని తప్పిస్తూ నడిపిస్తున్నారు నాయన ఎన్ని నిమిత్తం మేము మమ్మల్ని ఏర్పరుచుకున్నారు ఆ పిలుపుని మేము నిత్యం చేసుకుని ముందుకు పోవాలా అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకోమని ప్రాదిష్టమైన నాయన ఇస్తే ప్రభావ మార్గం సరళం చేయని ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించండి మేము అనేకులకు వెళ్ళాలా ప్రభావ మీ గురించి మేము పొందుకునే కానీ ప్రభావ నేను మీకు ఇచ్చింది ఏం లేదు ప్రభావ కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘం ఆరితేనే కాబట్టి ప్రభావ మేము అనేకుల గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చినారు ప్రభావ కాబట్టి ప్రభావ మేము కూడా సాక్ష్యం ఇవ్వాలా మీ సందులో కూర్చొని ప్రభ నా తను ఎంతో మంది మీ ప్రభావ మిమ్మల్ని నమ్ముకొని మేము ఆరాధిస్తున్నారని నేను శుద్ధిస్తున్నారు ప్రభావ మేము మేము తండ్రి నేను శుద్ధించాలని నేను కృతజ్ఞతలు మీకు చెప్పాలా ప్రభావ ఆ రీతికి చేయకుండా మేము ఏ రీతిగా కృతజ్ఞత చెప్పగలం ప్రభావ మీకు నైనా కాబట్టి ప్రభావ మీ ఆ రీతి వండుకున్న ప్రభావ మా సాక్షిని మేము కాపాడుకోవాలా ప్రభావ అనేకులకు ప్రభావ నైనా మీ మీకు మీకు సాక్షిగా మేము జీవించాలా ప్రభావ ప్రభ మీకు చెంతకు మేము నడిపించాలా అలాంటి సేవలు మనం అందరూ బ్రదర్స్ ఇస్తే అందరూ మీరు ఆశ్రవదించండి నూతనగా ప్రాదిష్టమైన ఏక హృదయం ఏక ఉండాల అపుస్తులో బోధ ఉన్నప్పుడు ప్రభావ ఒకటే మనిషి ఒకే హృదయం కలిగి జీవించినారు ఒకే ఆత్మలో జీవించినారు ప్రావా ఒకటే సాహసంలో జీవించినారు ఎంతో ప్రభావ దేశాన్ని తలకిందు చేసినారు ప్రావా భూ తలకిందు చేసినారు ప్రావా అలాంటి ఐక్యత కలిగి సమాధానం కలిగి ప్రవ్వ మీ ఆత్మలో ప్రభావ మీ సంపులు మేము సాగిపోవాల ప్రభ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా బలపరుచుకోవాలా ప్రభావ ముందుకు సాగిపోవాలా ప్రావ అలాంటి సేవా జీవితంలో నడిపించండి అప్పుడే అపుస్తలు బదులు ఉన్నట్టు లక్ష్యా నలభై ఉన్నట్టు ప్రవ్వ కాబట్టి మా ఆ ముందుకు పోవాలా మా అందరికీ అలాంటి నడిపించమని ప్రాద్ష్టమైన వైరస్ బాధ్యత స్వస్థపచ్చండి గ్రూపులను ప్రదర్శిస్తారు అందరి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకో మీరు ఆకు సిద్ధపచ్చుకోమని ఏసుక్రీస్తూ పరిశుద్ధం నామం నా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాయ స్థాయాన్నికు వందనాలు తండ్రి ప్రభావాన్ని కేస్తూ తులుస్తూ ఉత్తరములు మీట్లో పెట్టు అట్లా కాదు ఇప్పుడు మీట్ పెట్టు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ స్థయ్య వందనాలు దేవా నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన ఈ గడిచిన కాలమంతా తండ్రి నాయన నీ కృపలు కాచి కాపాడినావు తండ్రి దివారాత్రంలో కంటి కాచి కాపాడి దినంకు తండ్రి ప్రభాని యొక్క నూతనమైన కృప అనుగ్రహించి మమ్మల్ని సజ్జవు లెక్కలు ఉంచినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఎస్ఐ నీకే యుగములు కలుగునుగాక హలెలియ నా దేవా నా తండ్రి ప్రభా నాయన అవును ప్రభా మా గురించి మీరు కూడా గొప్ప సాక్ష్యం ఇవ్వాలా ప్రభా నాయన మా ప్రవర్తన పట్లే మా యొక్క ప్రతి విధానంలో ప్రభా నాయన మా క్రియలను బట్టి ప్రభా మీరు సాక్ష్యం ఇవ్వాలా ఆ క్రియలను బట్టి అనేకులు రక్షణలోకి రావాలా అనేకులు నాయనా తండ్రి నాయనా మా క్రియలను బట్టి ప్రభా నిన్ను మహిమపరచాలా నిన్ను గణపరచాలా ప్రభ కాబట్టి ప్రభా నాయనా తండ్రి ఎంతో ఓపికతో మేము ఉండాలా నాయన ప్రతిదీ మేము భరించాలా ప్రభా ఎందుకంటే ఈ లోకంలో ప్రభ మీరు అన్నిటినీ భరించినారు ప్రభ కాబట్టి నాయనా ఈ లోకంలో ప్రభ రకరకాల జాతుల మనుషులు ఉన్నారు రకరకాల కులాలు మతాలు ఆచారాలు విధానాలు ఉన్నాయి ప్రభా కాబట్టి ఒక్కొక్కరికి ఏ రీతిగా నాయన నీ వాక్యాన్ని ప్రకటించాలా ఎట్లా వాళ్ళతో మేము నడుచుకోవాలా ఎట్లా ప్రభా వాళ్ళని రక్షణలోకి నడిపించాలా ప్రతిదీ ప్రభ మీరే జ్ఞానం అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి ఎక్కడ మా సొంత జ్ఞానం మేము వాడడానికి వీల్లేదు ప్రభా కాబట్టి నాయన అందరి ప్రభ నాయన రక్షణలోకి నడిపించాలా ఆ యొక్క మీరు మా కప్పు చెప్పినారు కాబట్టి ఆ భారం కొరకు మేము ప్రయాసపడాలా ప్రభా కాబట్టి దాని విషయంలో ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ప్రభ వాటన్నిటిని మేము పట్టించుకోకుండా విశ్వాసం కర్త ప్రభా నాయన నీ వైపే మేము గురి పెట్టుకొని ముందుకెళ్ళిపోవాలా ప్రభ కాబట్టి నాయన తండ్రి మా యొక్క సేవలో ప్రభ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతిదీ ప్రభా నాయన నాయన ప్రతిదీ నీకు మహిమకరంగా మేము మా జీవితాలను మార్చుకోవాలా కాబట్టి ప్రభా నాయన అలాగే ప్రభా నాయన ఎంతోమంది ప్రభ ఈ లోకంలో హేతువాదుల్లో ఉన్నారు ప్రభ కానీ మంది గొప్ప సేవకులు కూడా ప్రభ వాళ్ళ యొక్క హేతువాదంలో పడిపోతున్నారు ప్రభా ఆ యొక్క అపవాది కుయ్యిత్తో ఎంతోమందిని ప్రభా నాయన వాడు నాయన తండ్రి వాడిలాగా మార్చేస్తున్నాడు కాబట్టి మేము మాత్రం మెలుకుగా ఉండాలా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా ప్రభ నీ జ్ఞానంలో ఉండి ప్రభా అలాంటి హేతువాదులను కూడా ప్రభా రక్షణలోకి నడిపించాలా ప్రభ కాబట్టి వాళ్ళకి ఎక్కడా మాలో అవకాశం ఇవ్వకుండా నాయన ప్రతి విషయంలో దీర్ఘశాంతంతో సాత్వికంతో నాయన వినయంతో ప్రభ నీ ప్రేమ వాళ్ళకి కనబడాలా ప్రభా క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమ అది వాళ్ళు చూడాలా వాళ్ళకున్న ఆత్మీయత్రాలకి స్వస్థత రావాలా ప్రభ కాబట్టి ఎక్కడ తర్కవాదాలు పెట్టుకోకుండా ఎవరితో ద్వేషాలు కలహాలు కోపాలు పెట్టుకోకుండా ప్రభ అందరితో సమాధాన పడమన్నారు ప్రభా మేము వెళ్ళే ప్రతి చోట సమాధానం రావాలా కాబట్టి మాలోనే సమాధానం ఉండాలా అది మీలో మీ ఆత్మ మాలో ఉంటేనే మేము ఎడిగి పెడితే అక్కడ సమాధానం వస్తుంది ప్రభ అక్కడ ప్రతి చీకటి శక్తులు ప్రభా నాయన వెళ్ళిపోతాయి ప్రభా కాబట్టి మీరు వెలుగు కాబట్టి చీకటికి చోటు ఉండదు ప్రభా కాబట్టి నాయన మాకు సమాధానము మీరు దయచేయండి ప్రభ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ప్రభా నాయన మేము ఎట్లా నడుచుకోవాలా ఎట్లా జీవించాలా ప్రతిదీ ప్రభ మీరే మాకు బోధిస్తారు ప్రభా నాయనా కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ఆత్మ అభిషేకం దయచేసి నాయన తండ్రి ఎంతగానో ప్రభా ప్రాయాస్ పడాలా ప్రభ ఎంతోమంది నాయన రక్షణలో రావట్లేదు ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా నాయన ఎంతోమంది రక్షణ బృంది కూడా ప్రభా నాయన తిరిగి ప్రభా ఆ యొక్క రక్షణను ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకొని మరలా అపవిత్రుల్లాగా ఎంతో మంది దేవుని బిడ్డలు కూడా అయిపోయినారు ప్రభ ఎంతో మంది నులివెచ్చని జీవితం జీవిస్తున్నారు ప్రభ వాళ్ళకి కూడా నీ యొక్క వాక్యాన్ని ప్రకటించాలా ఈ యొక్క బయలుపరచాలా ప్రభ వాళ్ళ యొక్క నులివెచ్చని జీవితం నుంచి కూడా ప్రభానైనా నీ తట్టు కాబట్టి నాయన తండ్రి దేవుని ప్రభా రక్షణ పొంది వెలిగింపబడి నాయన తండ్రి నులివెచ్చని జీవితం జీవిస్తున్న ప్రతి క్రైస్తవులని ఎట్లా వాళ్ళకి వాక్యం ప్రకటించాలా వాళ్ళని ఎట్లా ప్రభా నీ తట్టు తిప్పాలా వాళ్ళ యొక్క లోపాలను మేము ఎట్లా చూపించాలా అట్ని ఎట్లా సరిచేయాలా ప్రతిదీ మీరే జ్ఞానం అనుగ్రహించండి మీ కృప మాకు దయచేయండి మీరే మాకు సహాయకుడుగా ఉండండి మేము వెళ్ళే ప్రతి చోట ప్రభ నాయన మాకు తోడుగా మీరుండండి ప్రభ అప్పుడే ప్రభా నాయన నా తండ్రి నీ యొక్క చిత్తం మేము ఇక్కడ నెరవేర్చగలము నీలో ఉంటేనే ప్రభా మేము ఏదైనా నెరవేర్చగలం ప్రభ కాబట్టి మీరే మాకు తోడుగా నీడగా సహాయకుడిగా ఉండి నాయన మాకు ప్రతిదీ ప్రభా మీరే జ్ఞానం అనుగ్రహించి నాయన ఎట్లా నీ సువార్థని ప్రకటించాలో ప్రతిదీ ప్రభా మీరే మాకు మార్గము త్రోవను సరళం చేసి నీ యొక్క నాయన మేము నీలో అంటగట్టబడితే ఆ వేరు మొత్తం పాకుతుంది ప్రభా లోకమంతా అట్లా పాకేలాగున మా సేవను మీరు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని నాయన మీకే మహిమ రావాలా మీకే ఘనత రావాలా మాలో ఏమీ లేదు ప్రభా నాయన మా శక్తి ఏమాత్రం ఈ లోకంలో సరిపోదు ప్రభా కాబట్టి మీకు మహిమ రావాలా మీకు గణత రావాలా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తూ నిన్ను గణపరుస్తూ ప్రభా మేము ముందుకు పోయే లాగుణ ప్రతి అహం గర్వము ద్వేషము కోపము ప్రభా నాయన స్వార్థము ధనాపేక్ష దురాశ నాయన ఇవిలాంటి గుణగణాలు మాకు లేకుండా ప్రభా మీరు కలిగిన జీవితం మాకు దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేడైన పరిశుధన ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయచు ప్రభాని లెక్కలేని వంధనలు ప్రభా కృతజ్ఞతలు స్తో పరిశుధరమైన సర్వశక్తి మంతుల సర్వాధికారిని వంధనాల ప్రభావీ కోసం ప్రభా మేము తెలియజేయాలి ప్రభా దేవా ప్రభా సాక్షిపురంగా మేము నిలబడాలా దేవాయచప్రభ మీదే మాకు సహాయం దాయిచ్చే ప్రభా నీ యొక్క జ్ఞానం చేత నడిపింపు దాయిచే తండ్రి దేవా అనేకులకు మేము తువాత ఏ విధంగా అయితే ప్రకటించాలి ప్రభా మాకు జ్ఞానాన్ని దాయిచ్చే ప్రభా ఏ అనేక స్తోత్రం నీక్య వందనాలు ప్రభా దేవాచు ప్రభ ఇప్పటికే ప్రభా నిర్లక్ష్యం చేసినందుకు ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా దేవాచు ప్రభా ఒక్క అడుగు ప్రభా మీరు రెండు అడుగు లేవు ఏపించి నడిపించే దేవుడు ప్రభా దేవాయప్రభ మరి యొక్క వాక్యం చేత ప్రభా ఎంతో మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి కృతజ్ఞత స్తోతలు ప్రభ దేవాయచు ప్రభా మేము వెళ్ళాల ప్రభా అనేకులకు సువాత ప్రకటించాల ప్రభా దేవాన్ని యొక్క జ్ఞానము చేత నింపండి ప్రభా అనేకులకు మేము సువాత ప్రకటించాలి ప్రభా ఎవరికి ఎలా ప్రకటించాలి ప్రభా వాళ్ళ యొక్క టైంలో ప్రభావ మరి మీరే మాకు తెలియచేయండి ప్రభా నీకే స్తోత్రం నీకే వందరాలు తండ్రి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీ రక్షించండి కాపాడండి ప్రభావ ప్రతి ఒక్క ప్రభా దేవాయచు ప్రభా మరి ఆ సర్ప బోధన నుంచి తేలి బోధన నుంచి ప్రభా ఏచుప్రమంలో విడేలా దయచేసి ప్రభా ఆ యొక్క గొప్ప జనానికి ప్రభా బయటి అక్కరని ప్రభా వాళ్ళకు యొక్క సత్యమైన సువాత మేము ప్రకటించాలి ప్రభా దేవాడని భూమిలు ఉన్నాయి ప్రభా ఎన్నో ప్రభా వాటిని దున్నడానికి ప్రభా మను ఏర్పరచుకున్న యొక్క జనాన్ని పంపించే దేవుడు ప్రభా ఏసు ప్రభా మరి మేము వేయాల ప్రభా అనేకలకు మేము ప్రకటించాల ప్రభా దేవా ఏసు మా జీవితాలకు కూడా ప్రభా మేము నడుచుకున్నట్టు మీరు మాకు సహాయం దాయి చేయడం దేవా ఏసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మీ యొక్క సాయం మాకు కావాల ప్రభా నీ యొక్క సాయం లేకపోతే ప్రభా మేమేం చేయలేము ప్రభావ ఏచు ప్రభా మరి నీ యొక్క సాయం మాకు ప్రభా మేము అనేకులకు నడిపించేవారు లాగా ప్రభా నీ యొక్క శక్తిని యొక్క బలము చేత ప్రభా దేవాచు ప్రభా నీ యొక్క అక్కడ ఆల త్వరలో ఉంది ప్రభా కానీ ప్రభా ఇంకా ఈ విధంగానే ఉందంటే ప్రభా మీరు ఇచ్చిన సమయం బట్టి నీకు ప్రభా దేవా ప్రభా ఇప్పటికైనా ప్రభా మార్ పొంది రక్షణకి నడిపించిన ప్రభా మీరు మా అందరినీ ప్రభా నీకేస్తాం నీకే వందనాలుతుంది దేవానికి కృతజ్ఞతలు ప్రభా దేవానంద బిడలు మీ జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవ ప్రతి ఒక్క ఆనంద బిడ్డ ప్రభా మీరు రక్షించండి కాపాడని ప్రభావ వారి కూడా నీ యొక్క సతమత అందబడాల వారు కూడా మీరు రక్షించుకుని ప్రభా దేవా ప్రభా హాస్పిటల్స్ అలా ప్రభా అనేక రోగులతో బాధపడిన ప్రతి బిడ కూడా ప్రభా నీ యొక్క హస్తంతో తాకిమ్ముడి వారిని స్వస్థపరచని ప్రభా దేవా ప్రభా నీక లెక్కలేని బంధనలు ప్రభా దేవా ఏచు ప్రభా మా సిస్టర్స్ ని బ్రదర్స్ ని కూడా మీరు దీపించండి ఆశ్వరించండి ప్రభా దేవా ప్రభా వాక్యం చెప్పిన బ్రదర్ని కూడా ప్రభా ఇంకా నూతనంగా అభిషేకించి ప్రభా సేవలో వాడుకుని ప్రభా నీకే స్తోతం నీకే వందనాలు ప్రభా దేవా ఇచ్చిన సాక్షుల నీకు లేఖలేని వందనాలు ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్క జీవితంలో ప్రభా మీ సాక్షులు పెట్టారు ప్రభా దేవ ప్రతి ఒక్క సాక్షిని బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా ఏక కృతజ్ఞతలు స్తోత హళీ రాజ్య పరిశుధన దేవా ప్రభా అదే రీతిగా ప్రభా మళ్ళీ విధువల పట్ల కూడా ఒక ప్రభా కనికరించి దాడి చూపించని ప్రభా వారికి కూడా కాల్సిన అవసరం మీద నమ్మాలి ప్రభా వాళ్ళు కూడా ప్రభా యొక్క శుభత ప్రకటించే తయారు చేయని పిల్లల భవిష్యత్తుని దీవించండి ప్రభా ఆత నింపండి ప్రభా దేవాత ప్రభా మరి పిల్లలందరూ కూడా ఒక ప్రభా స్కూల్కి వెళ్తున్న వాళ్ళు చదువు ఎలాంటి వైరస్ రాకుండా ప్రభా వారిని యొక్క రెక్కల కింద చదువుతున్నా ప్రభా చక్కటి జ్ఞానం వరకు ఇవ్వండి ప్రభా నీ అందు భయం భక్తి కలిగి జీవితం వరకు దయచే ప్రభా యూత్ వారి కూడా మీరు మార్చి వని ప్రభా యూత్ ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా శ కలిగి నడుచుకోవాలి ప్రభా దేవాయ మార్గం వెళ్లకుండా ప్రభా నీ యొక్క మంచి మార్గం వాళ్ళకు తెలియచ్చని ప్రభా నీ బిడ్డలు నమ్ముకునే బిడ్డలు ఎంతో మందున్న ప్రభా ఒక్కొక్క బిడ్డ ప్రభ దీవింపబడాలి ప్రభా ఈ యొక్క సత్యమైన చోత ప్రకటించాల ప్రభా ప్రతి ఒక్క యూత్ బిడ్డ మీరు దీవించి ఆశ్రమించదనింపని ప్రభా దేవాయ ప్రభ వాళ్ళ జ్ఞానంలో ప్రభా నీ యొక్క జ్ఞానం పెట్టిన నడిపించండి ప్రభా దేవా నీ కష్ట అవుతాం నీకే వందనాలి ప్రభా ప్రతి ఒక్క యూత్ బిడ కూడా ప్రభా పట్టాల ప్రభా సువాత ప్రకటించాల ప్రభా ఏసు ప్రభావ అనేకుల నీ సన్నిధికి నడిపించే బిడ్డలకి తయారు చేయండి ప్రభా నీ నీకే వందనాలి తండ్రి దేవా ప్రభా ఆ సందేశం కోసం ప్రార్థిస్తున్న ప్రభా ఆ దేశంలో ఆ యొక్క మూర్ఖత్వంగా జీవించిన ప్రతి ఒక్క బిడ్డ మీరు మార్చి వచ్చిన ప్రభా వాళ్ళ కఠినమైన వృద్ధిని మీరు కరిగించండి ప్రభా దేవాభ ఏ బిడ్డలైతే ప్రభా వాళ్ళు బాధ పెడుతున్నారు వాళ్ళు కూడా తెలియచినప్పుడు బా వాళ్ళు ఒక మనుషులు అనే ప్రభావం దేవాళ్ళకు తెలియచే ప్రభావ వాళ్ళు ఇంకోసారి బిహేవ్ చేయడానికి వాళ్ళు మార్ మనుషులు దాయచిన ప్రభావ దేవ అక్కడ ఉన్న జనాల మీరు ప్రతి ఒక్క దేశ దేశం మందుల ప్రభా శాంతి సమాధాన ఐక్యత దాయచిన ప్రభావ దేవా ఏసు ప్రభా మీరు అద్భుత రాజ్యాకాలు జరిగించండి ప్రభావ దేవా మరి ప్రతి ఒక్క బిడని ఒక రకరికి సిద్ధపరచుకోమని ఏసుకృత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా పరిశుధర గొప్ప దేవ ఏస కృపడో మీకు వందనాలు ప్రభా యేసు క్రీస్తు నామం బట్టి రాజా మీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభావ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపుద ఇచ్చేయండి ప్రభా మీకు వందనాలు ఏసు ప్రభావ పరిశుద్ధడు ప్రభా కృపామైడో ప్రభా దేవ మీకు ఎంతో లెక్కలేనండి వందనాలు ప్రభావ మీరు ఆకరాతి త్వరలో ఉంది ప్రభా దేవ మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అనేకులను సిద్ధపరచాలా దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీలో మీకు అన్నికరంలో దేవా అనేకల చెంతకి ప్రభ మీరు మమ్మల్ని నడిపించండి ఏసయ్యా గొప్ప దేవ సర్వసృష్టికర్త సర్వాధికారి జీవంగల దేవ జీవాధిపతి రాజులకు రాజు ప్రభ ప్రభులకు ప్రభుడవ ప్రభ దేవాది దేవుడవ ప్రభ ఏసర్వశక్తి సంపన్నుడవ ప్రభ మీకు వందనాలు ప్రభ ఆకాశాన్ని భూమిని సృపించిన మహాగొప్ప దేవుడేశ్వర ప్రభ ఆత్మస్వరూపి మీకు వందనాలనైనా సత్య స్వరూపి మీకు వందనాలు ప్రభ మా మార్గము మా సత్యము మా జీవము మీరే ప్రభ మీ కొరకై ప్రభావ నిరీక్షణ కలిగి ఉన్న ఈ జీవితం ఏనుకడుగు పడకుండా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత ముందుకే నడిపింపబడేలా సహాయపడండి ప్రభావం మరి ముఖ్యంగా ఈ యొక్క అంత్య దినాలలో ప్రభావం మీ యొక్క ఆత్మ నడిపింపు మీ యొక్క పరుషుద్ధ ఆత్మశక్తి నడిపింపు దేవ మీ యొక్క అభిషేకాన్ని పర్లో జ్ఞానాన్ని ప్రతి దయచేయండి ప్రభావం మరి ముఖ్యంగా దేవా నిర్లక్ష్యమైన జీవితం ఉండడానికి వీలదు సోమారితనమైన జీవితం నుంచి విడతల మీరు కలిగించండి ప్రభావం మీ కొరకై కలిగి ప్రభా మీ యొక్క జీవితం ముందుకు నడవాలా ప్రభావం మీ నామంని మహిమపరుస్తూ మీ నామంని గణపరుస్తూ మీ నామంని స్మరిస్తూ దేవా తీసుకునే ఈ తీర్మానం ప్రభావ వెనుకడుగు పడకుండా మీరు ఆకడ అనంతరం వారికి ప్రభావం ముందుకే నడిపింపబడాల మీరు గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభావ ఇంకెవరైతే ప్రభావ జీవితాలను సమర్పించుకోలేదో దేవా వాళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభావ దర్శించండి ప్రభావ మీరు ఆక సమయం ప్రభా ఇదే రిపేట్ అయ్యే టైం దేవా వాళ్ళందరితో మాట్లాడి ప్రభావ వాళ్ళ మీకు సమర్పించుకునే పళ్ళు ఒక జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా మీకు సమర్పితం లేని జీవితం ప్రభ జీవించినా వ్యర్థమేదేవా కాబట్టి ప్రభ ఆ జీవితం ఎవరు కూడా జీవించకుండా మీ నా అమ్మంని మేమపరిచి జీవితం జీవించేలాగా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత నడిపించండి ప్రభా మీరే తోడుగా ఉండి ఓ రాజా అనేకులకి మీ ఎటువంటి పరిస్థితి అయినా కానీ ప్రభా వీలేదు భయపడడానికి వీలేదు ప్రభావ జడియడానికి వీళ్ళే ప్రభావం మీ ఆత్మ నడిపి చేత ప్రభావం మేము ముందుకు నడవాలా ప్రభావం అలాంటి ఆత్మాభిషేకం మాకు దయచేయండి అగ్ని అభిషేకం మాకు దయచేయండి ప్రభావం ప్రార్థనలు ఎక్కువ గడపాలా ప్రభావం మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభావం మీరు మా ముందు నడవండి ప్రభావం ఏసే మీ శుభార్తను మేము ప్రకటించాలా ప్రభావం ఉగ్రత నుంచి మీరు కాపాడండి ప్రభావం మీరు కాపాడుతున్న ప్రభావం మీకు వందనాల ప్రభావం కృప చూస్తున్న ప్రభావం మీకు వందనాల ప్రభావం మీరు గొప్ప దేవుడు వేసే ప్రభావం ఏసైఎ మీరు ఎక్కల కింద కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు వేసే ప్రభావం మీ నామంకే యుగ యుగంలో మహిమ కలుగును కాక ఏసుక్రీస్తు మహోన్నత నామము ప్రార్థన చేసిన తండ్రి మన ప్రభు ఏసు కృపా సమదం నడిపింపు మనందరికీ సదాకాలంతోడైనక ఆ మెయిన్ హలలియ ప్రైజ్లాడతారు అందరికీ